మహాపరిషుధుడ మహోన్నతుడ కృపా కనికరం గల దేవా జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయ్యున్న మా ప్రభువా మా రక్షకుడు మా విమోచకుడు అయ్యున్న దేవ పర్లోకమనున్న తండ్రి ఏసుక్రీస్తు ప్రభు తండ్రి వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులు నాయన నీకు స్తోత్రములు ప్రభు ఈ గడిచిన కాలమంతా ఈ దినం వరకు నీ కృపలో దేవ మమ్మల్ని కాచి కాపాడినందుకు దివారాత్రములు తండ్రి ప్రవ్వాన్ని కంటి పాప వెక్కచి కాపాడి ఈ దినంకు కూడా తండ్రిని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు తండ్రి పగలు ఎండ రాత్రి వెన్నెల దెబ్బైనను చికటిలో సంచరించి బాణమైనను నాశనకరమైన ఏ తెగులు మా గుడారము సమీపించకుండా ఏ అపాయమునైనా మాకు సంభవించకుండా ప్రతి దేవా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు ప్రతి విషయంలోనైనా మీ సహాయమునైనా మీ సహకారం మాకు అనుగ్రహిస్తున్నందుకు ప్రతి విషయంలో దేవా తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపునైనా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు దేవా మీకు వంద కృతజ్ఞతలు స్థుతులు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభా ఏసయ్య నీకే యుగములు కలుగును గాక అలెలియ గొప్ప దేవా తండ్రి ఇదిగో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామంలో ఉంటే అక్కడ వారి మధ్య మీరు ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆ రీతిగానే దేవా తండ్రి మీరే కృపా సత్య సంపూర్ణుడు అయి ఉండి మా మధ్యలో మీరు ఉండండి తండ్రి తండ్రి ఇదిగో పాటల ద్వారా తండ్రి మీరు మైమ పొందండి వాక్యం ద్వారా ప్రభ నీ మాట్లాడండి నేను మేము వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు సాత్వికంతో దేవా తండ్రి వాక్యాన్ని అంగీకరించే హృదయము ఆ వాక్యానికి తగినట్టుగా నాయన మమ్మల్ని మేము మార్చుకొని వాక్యానుసారంగా జీవించే జీవితం మీరు మాకు దయచేసి మాలో ఎలాంటి వేషధారణ భక్తిహీనత ఉంటే అది మా నుండి దూరపరచండి ఎలాంటి అపవిత్రమైన జీవితం ప్రభ అయినా మాలో ఉంటే అది దూరపరచండి ఇలాక సంబంధమైన జీవితం ఉంటే అది మాల నుండి దూరపరచండి తండ్రి ఎందుకంటే దినములు చెడ్డవి అని చెప్పినవు దేవ సమయం మేము సద్వినియోగం చేసుకోవచ్చు ప్రతి విషయంలోనైనా మేము జ్ఞానంతో వివేకంతోనైనా ముందుకు పోటుకు మీరు మీకు మాకు సహాయం దయచండి ఎవరైతే ప్రియులు మా ప్రియులు రాలేదో ప్రభ వాళ్ళందరినీ యొక్క ఆరాధనలోకి మీరు నడిపించండి నాయన వచ్చిన వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీరు నాయన ఆధిపత్యం చలాయించుకొని మీ నామానికి మహిమకరంగా ఈ యొక్క మీరు జరిగించండి ఆ రీతిగా ప్రభ నాయన మీరే ఆధిపత్యం చలాయించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమండి ఏసు క్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రైజ్ లో చెల్లి స్థుతి స్తోత్రం చెల్లింతుమో స్తోత్రం చెల్లింతుమో స్తు స్తోత్రం చెల్లింతుమోసుని మేలు తలచి ధుని మేలు తలచి స్తోత్రం చెల్లి స్తు స్తోత్రం చెల్లి దివారాత్రములో కంటి పాపవలే కాచి దివారాత్రములో కంటి పాప काची दयागलह समतो ब्रोची नडीपिंचीतिवी दयागलह समतो ब्रोची नडीपिंचीतिवी स्तोत्रं चलिंतमु స్థుతి స్తోత్రం చెల్లింతుము గాఢాంధకారములో కన్నీటి లోయలలో గాడాకారములో కన్నీటి లోయలలో కృషించి పోనియకా కృపతో బలపరచితివీ కృషి జిపోయతో బలపరచితివీ స్తోత్రం చల్లితుో స్ం చల్లి మో సజీవయా గముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ శుద్ధినుందా విశుద్ధాత్మను ఈ చితివి సంపూర్ణ శుద్ధినుందా శుద్ధాత్మను ని చితివీ స్తోత్రం చెల్లితుో స్తోత్రం చెల్లి సీయోనుమాగములో పలుశోధనలు రాగా సియోను మార్గములో పలుశోధ విశ్వాసముని చితివీ శాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివీ స్తోత్రం చెల్లించుమో స్తోత్రం చెల్లించుమో సిలువను మోసికొని సువార్తను చేప మోసుకొని సువార్తను చేపటి ఏసుని వెంబడింపా ఎంత భాగ్యముని చితివీ ఏసుని వెంబడింపా ఎంత భాగ్యముని చితివీ స్తోత్రం చెల్లింపుమో స్టి స్తోత్రం చెల్లి పాడిదయా మరణాయా పాడదల్ మరణాయా సదా పాడదయా ప్రభుయా సదా పాడిద హల్లు ప్రభుయే సుఖే హల్లు స్తోత్రం చెల్లి మో స్తోత్రం చెల్లి మో ఏనాధుని మేలోంచి ఏుని మేలో తలచి స్తోత్రం చెల్లి రాజేశం పరశోధర వారు తండ్రి సర్వోన్నత మా దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకొంచినాం నైనా నా ప్రభు ఈ యొక్క సాయంత్రం సైనా మీ సన్నిధికి వచ్చినాం తండ్రి ప్రభు మీ సన్నిధికి వచ్చిన వారిని ఎన్నో నైనా మీకు ఎంతో బంధనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభు సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లించుకుంటున్నాం అలిగంలో మీకే ఓ ప్రభా స్థుతి ఘనత కలుగునగా కాహాలిడియా ప్రభా మేముంటున్నది బహు భయంకరమైన కాలము తండ్రి ఎక్కడ చూసినా అలజడి ఎక్కడ చూసినా తండ్రి భయంకరమైన స్థితి మీరు అనేక పర్యాలు మాతో మాట్లాడుతున్నారు ఇది ప్రభు వల్ల కలిగిందని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాంనైనా ప్రభు ఈరోజు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ప్రభ వ్యాక్సిన్స్ ద్వారా ఆయక యొక్క బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి మనుషులు బ్రెయిన్ స్ట్రోక్స్తో చనిపోతున్నారని కానీ మీరు మాకు మూడు సంవత్సరాల క్రితమే బయలుపరిచినారు నైనా ప్రభా మాట్లాడే గొప్ప దేవుడు అనేక పర్యాలు మాతో మాట్లాడుతున్నారు కానీ ప్రభా మనుషులు వినలని వారిలాగా ఉంటూ శ్రమలుగుండా పోతున్నారు నాకు ఎందుకు ప్రభావ ఈ శ్రమ అంటున్నారు నైనా మొదట తృణీకరించి బాధపడే అనుభవపు ఆ యొక్క శ్రమలుగుండా వినాల్సి వస్తుందని మీరు కానీ మీరు మాకు ఆ యొక్క తన మళ్ళీ కృపను అనుగ్రహించినారు మా మీద మీరు ఎంతో కనికరం చూపించినారు వాటి నుంచి బహుదూరంగా నిలబెట్టుకున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ అవి మన శరీరాలను కృషింపజేస్తుంది ఎందుకంటే దుష్టుని యొక్క పను అవి పన్నాగాలనేసి మీరు మాకు చూపించినారు తండ్రి ఈ లోకాన్ని వాడు సంపూర్ణంగా వాణి ఆధీనంలోకి తీసుకోవడం ప్రయత్నిస్తాడు కానీ క్రైస్తవ జీవితము వాణి ఆధీనాన్ని తృణీకరించి దాన్ని విరగొట్టేడుదనేసి మీరు మాకు బయలుపరిచినారు కాబట్టి తండ్రి ప్రతి దశలో మమ్మతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప తండ్రి మిమ్మల్ని గనపరుస్తాం మిమ్మల్ని కొన్ని ఆడుతున్నాం మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తాం కాంప్రమైజ్ కాము ఎంత ఆటంకాలు వచ్చినా ఎంత తృణీకరణ మేము మటుకు తండ్రి ఈ లోకంతో స్నేహం చేయం నైనా ఈ లోకస్తులతో తండ్రి మేము ఆడుకొని వారి ఆచరణ పాటించాం ప్రభావ సంపూర్ణంగా వాటిని అసహించుకుంటున్నాం నైనా సంపూర్ణంగా మిమ్మల్ని ప్రేమిస్తాం మీరు కూడా లేపబడిన వారైతే పైనన్న వాటినే ఎదురు చూడడం వెతకమన్నారు నైనా కాబట్టి ఈ క్షణం వెతుకుతున్నాం మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేసి మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని మేము తీర్మానించుకున్నాం ప్రభా నిలవడానికి ఎట్లున్నా కానీ మేము నిలబడతాం ప్రభా దానికి మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు ఒకటే మాకు ఎందుకంటే పరిశుధాత్మ లేకుండా మేమేం చేయలేం మీ వాళ్ళం కూడా మేము కాలేం కాబట్టి నైనా మీ మమ్మల్ని మీరు తయారు చేసుకున్నారు యొక్క పునరుద్ధన దినం వరకు ప్రమోచన దినం వరకు మేము మమ్మల్ని పరిశుద్ధాత్మ చిత్రం ముద్రించుకున్నారు మేము మీ సొత్తు కాబట్టినైనా మాకు ఎటువంటి హక్కు లేదు మా జీవితాల మీద ఎందుకంటే మీరు కొనుక్కున్నారు కాబట్టి మీరు చెప్పినట్లు మేము ఖైదీలాగా బానిసలాగా వినే జీవితం మాకు అనుగ్రహించామని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం తండ్రి ఆ నాజీరు చేయబడ్డ జీవితం సంబంధించిన విషయాలు మనం కొన్ని వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా నాజీరు చేయబడ్డ జీవితం అంటే ఆయన కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని ఈ లోకం నుంచి వేరుపడి బహుగా తీర్మానించుకొని ఆయనకే మనము మన జీవితాలను అంకితం చేసుకుంటాం అన్నట్టు కాన్సెక్రేటెడ్ లైఫ్ అంటాం ఇంగ్లీష్లో నాజీరు చేపడ్డ జీవితం తర్వాత నీ హృదయము సంపూర్ణంగా ఆయనకి ఆయన మీద కేంద్రీకరించుకొని ఆయనకే లోబడి ఉండడం నాజీరు చేపడ్డ జీవితం తర్వాత ఆయనతో ప్రతి దినము బహు సన్నిహితమైన సంబంధం కలిగి జీవించడం మన తండ్రితో బిడ్డలు తండ్రితో ఎట్లా కలిసి ఉంటారో అట్లా మనము ప్రతి క్షణము ఆయనతో ఆ యొక్క కలిగిన జీవితం జీవించాలా ఆయనతో ఎంతో సంబంధం కలిగిన వారు బహు సన్నిహితంగా ఉన్నవారి లాగా ఆయన స్వరం వినేటట్లు సిద్ధపడుతుండాలా మనం ఆయనతో మాట్లాడుతున్న అనుభవంలోకి మనం వెళ్ళాలా అదే నాజిని చేయబడ్డ జీవితం ఆ రీతిగా లేకపోతే మటుకు నువ్వు ఎక్కువ టైం ఆయన తను స్పెండ్ చేయకుండా ఆయన నుంచి ఎట్లా పొందుకోగలం ఏమైనా కానీ ఆశీర్వాదాలు ఇది కొంచెం కష్టతరంగా ఉంటుందా నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను కష్టాలు వచ్చినప్పుడు ఉంటారు అప్పుడు ఉండరు కదా పది సంవత్సరాల నుంచి సుఖంగా జీవించిన వాళ్ళు ఒక్కసారి అమాంతంగా కష్టం వస్తే అప్పుడు ఉపాసం ఉంటే ఏమి రాదని చూపించిన ఎందుకు అది సమస్యల క్రితం చేయాల్సిన ఉపాసము నువ్వు ఇప్పుడు చేస్తున్నావు కాబట్టి నీ సమస్యకు అది పరిష్కారం కానే కాదు అందుకు నేనేం చెప్తున్నానంటే అందరికీ శ్రమలు రాకముందే ఉపాసం ఉండు కష్టాలు రాకముందే ప్రార్థనలో జీవించు అప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొస్తే నువ్వు వాటిని సునాయాసంగా విజయం పొందుతావు వాటి మీద వచ్చిన అంటే నువ్వు గందరగోళం అయిపోతుంది నీ జీవితం ఎందుకంటే అయ్యమయ్యే స్థితి అవుతుంది ఎందుకంటే పది సంవత్సరాల నుంచి నువ్వు ఆయనకి అంకిత భావంగా జీవించలేకపోయినా నాజీరైన జీవితం జీవించలేకపోయినా కాబట్టి ఇదేనము ఆ యొక్క మొదటి ఆ యొక్క దశ గురించి మనం మాట్లాడుతున్నాం గత వారం నుంచి రక్షణ అన్న అనుభవం గురించి ఈరోజు కొన్ని విషయాలు నేను చూపిస్తా మనం ఇంతకుముందు ఎప్పుడంతా దీర్ఘంగా ధ్యానించలే వాటిని నాజీరు చేయబడ్డ జీవితంలో మొట్టమొదటి జీవిత అనుభవం ఏంటంటే మొదటి దశ నువ్వు రక్షణానుభవం రావాలా ని పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలా అయితే చాలా మంది అంటారు ఒక్కసారి రక్షణ పొందితే పర్మనెంట్ గా రక్షణ పొందినట్లా అంటే నేను చాలాసార్లు చూపించిన మీకు వాక్యాలు అది కొందరితోని ఆర్గ్యుమెంట్స్ లాగా ఉంటాయి నేను వాక్యం చూపించిన వాక్యం ఇట్లా దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారంటే ఆర్గ్యుమెంట్స్ అన్ని మాయమైపోతుంది కాబట్టి బైబుల్ ఖచ్చితంగా మనకి జవాబిస్తుంది కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు నేను రక్షణకు సంబంధించిన చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే మన పరిచర్య ఇతరులని ఏ రీతిగా ప్రవచ్చ నడిపించాలనేది ముఖ్యంగా గోధుమలను గురుగులను బేరుపరిచేది కానే కాదు మన పరిచర్య అది కొట్లాటలకు దారితీస్తుంది మన పరిచర్య అంతా కళ్ళంలో నూర్చుకోవాల ధాన్యాన్ని ఆ కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యము ఎందుకంటే ఇది ఫైనల్ దశకు వచ్చేసినామని మీకు అనేక పర్యాలు చెప్తా ఉన్నాను ఇంకా ఆ నూరు వడం కూడా బంద్ అయిపోతుంది కాబట్టి బయట ఉన్నవాళ్ళు బయటనే ఉండిపోతారు లోపాలు ఉన్నవారు లోపల ఉండిపోతారు ఇది ఆత్మీయమైన విధానం నూరు చెప్పబడ్డ ధాన్యము ఆ మందికి సాదృశ్యం ఇంకా సగం తొక్క సగం విత్తనం ఉన్నది గొప్ప జనానికి సాదృశ్యం సర్పంలో తేళ్ళు ఉత్త తొక్క అన్నట్టు లేక తాళ్ళంటాం మనం ఆంధ్ర భాషలో కాబట్టి మనం మటుకు నూర్చబడ్డ ధాన్యం కాబట్టి బాగా తొక్కబడ్డ జీవితం అది బరల ఆవుల కింద ఎద్దుల కింద వేసి తొక్కుతారు అది మీరు కళ్ళంలో చూసినా లేదు అందులో ఏసి వాటిని కాబట్టి కళ్ళపు జీవితము బహు శ్రమల గుండా అగ్నిగుండా చెయ్యే జీవితం నాకు ఎందుకు బ్రవ్వా ఈ శ్రమల ననడానికి వీలలేదు ఎందుకంటే నీకు వాక్యం తెలిస్తే అట్లా అనవన్నట్టు ఇప్పుడు నేను తొక్కబడుతున్నాను కళ్ళంలో నూర్చబడుతున్నాను అంటే నన్ను మంచిగా తయారు చేసుకుంటుండే దేవుడు ఒక మంచి పనికి వచ్చే విత్తనంగా అది ఆ విత్తనము నాటతే మొలుచుకుంటుంది అన్నట్టు అటువంటి జీవితంలోనికి ప్రభు మమ్మల్ని సిద్ధపరుస్తుండు అన్న తీర్మానానికి నువ్వు వస్తావు లేకపోతే ఎందుకు ప్రభావ నాకు ఈ శ్రమాలు నాకే ఎందుకు ప్రభావ ఈ శ్రమాలు నాకే ఎందుకు ఈ కష్టము నాకెందుకు ఈ రోగము డాక్టర్లకు కూడా అంతుపట్టని రోగము ఏ మందులకు స్పందించని రోగాలు అని అనుకుంటా మనం కాబట్టి నువ్వు ఎప్పుడైతే నాజీలు చేపడ్డ జీవితం ముఖ్యంగా ఈరోజు నేను కొన్ని విషయాలు చూపించాలనుకుంటున్నాను నాజీరు చేయబడతప్పుడు ను ఎటువంటి జీవ అంటే ఒకవేళ నువ్వు సేవకు ఎట్లా మనుషులని ఆ యొక్క ఆత్మీయ జీవితంలోనికి లేక నడిపించాలో అటువంటి కొన్ని విషయాలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను కాబట్టి నేను ఒకటి నేర్చుకున్నది ఏంటంటే ప్రతి దశలో నువ్వు నాజీరు చేయబడ్డ జీవితంలో ఉన్నవా ప్రతి క్షణం నీకు అనుభవం ఉందా అనుభూతి ఉందా ఎందుకు నేను చెప్తున్నానంటే నాజీరు చేయబడ్డ జీవితంలో ఆయన గ్యారంటీగా నిన్ను ఆశ్రయిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనేటు ఆశీర్వాదం ఎక్కడైనా అటు తప్పిపోయినామంటే అంటే నాజీరు చేపడ్డ జీవితం అంటే సంపూర్ణంగా పరిశుద్ధంగా జీవించడం ఒక రీతిగా చెప్పాలంటే సంపూర్ణంగా పరిశుద్ధంగా జీవించడం ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని విధేత చూపించడం ఒక్క స్థలంలో కూడా నేను దాన్ని ఉల్లంఘించాను తృణీకరించాను అది నాజీరు చేపడ్డ జీవితం కానీ నాజీరు చేయబడ్డ వాళ్ళేనో ఎంతోమంది వాటిని ఉల్లంఘించినట్లు మనం చరిత్రలో చూస్తూ ఉంటాం కదా కాబట్టి ముఖ్యంగా రక్షణ అనుభవానికి సంబంధించిన విషయాలు పోయిన వారి నుంచి మనం ధ్యానిస్తున్నాం ఆయన కేవలము ఒక పాపిని పాపం నుంచి విమోచించడం కొరికే తన ప్రాణానికి ప్రేదనగా పెట్టిండా అంటే కాదు అని నేను చూపించిన అదొకటే కాదు ఆయన సమస్త సృష్టిని సమాధాన పరచుకోవడం కొరకు కూడా ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు అంటే పరలోకం కూడా తప్పిపోయిందని చూపించిన నేను మీకు అందుకే దేవునికి యాగో గ్రంథ యాోగ గ్రంథంలో నేను చూపించిన గతంలో దేవునికి పరలోకం అంటే కూడా ఇష్టం లేదు పరలోకం అని కూడా నేను సంతోషించను అన్నాడు ఎందుకు సంతోషించలేదంటే అక్కడ తిరుగుబాటుతనం చేసినారు వాళ్ళు దేవదూతలు చేసి అక్కడి నుంచి కాబట్టి పరలోకము కూడా తప్పిపోయింది దాని ప్రతిబింబము లేక దాని నిజస్వరూపము దాని నిజ స్వరూపము దాని ప్రతిబింబము భూమి ఈ భూమి మీద తప్పిపోయింది పరమైన రక్షణ మనం పోయిన వరని అది దాని ప్రతిబింబము ఈ లోకంలో ఉంది చర్చ్ పరమయర్చలేం అక్కడుంది దాని ఇమేజ్ ఈ లోకంలో ఉంది అది దప్పిపోతే ఇది కూడా దప్పిపోతుంది అందుకే నేను అనేక పర్యాలు మీకు చూపించిన ఒకవేళ నీ శరీరంలో ఎటువంటి బలహీనతలుంటే ఇది కేవలము ఇది గుడారము లేక నీడా అని పౌలు అన్నట్టు నీ నిజస్వరూపం పరలోకంలో ఉందని నేను ఎన్నిసార్లు మీకు హెచ్చరించిన ఎప్పుడన్నా నీ నిజస్వరూపాన్ని నువ్వు చూసుకున్నావా ఇది బహు కష్టతరమైన బోధ సహించని బోధ ఎవ్వడు సహించలేని బోధ నాకు తెలుసు ఎందుకంటే ఇది ఎట్లా సాధ్యం బ్రదర్ అంటారు నీకు సాధ్యం కాదు అది మనిషికి అసాధ్యం మన ప్రభుకి సమస్తం సాధ్యం ఎందుకంటే ఆ రోజు భక్తులు ఆ అనుభవంలోకి వెళ్ళిండ్రు హేహెచ్కేల్ గురించి నేను ఎన్నిసార్లు చూపించిన హేహెచ్కేలు ఆ యొక్క పన్నెండు గోత్రికుల పెద్దలతో మాట్లాడుతున్నాడు వాళ్ళందరూ వచ్చి ఏహెచ్కేల్తో మాట్లాడుతున్నారు మనం ఇది చేయాలా అది చేయాలా ఇది చేయాలా ఎన్నదో ప్రగల్బాలు గొప్పతనాలు మాట్లాడుతున్నారు అమాంతంగా దేవుని హస్తం వచ్చి తలపట్టి తల పట్టి తీసుకుపోయి మందిరంలో చూపిస్తుంది మందిరంలో దించిండి లోపల మందిరం లోపల ఈ పెద్దలు పన్నెండు మంది పెద్దలు ఏం చేస్తున్నారు సమస్త చతుష్పాద జంతువులకి ధూపం వేస్తున్నారు టెంపుల్ లోపల చర్చ్ లోపల ఎట్లా సాధ్యం ఇది చెప్పండి అంటే పెద్దలు ఇక్కడ మాట్లాడుతున్నారు ఎహెచ్కేల్ మాట్లాడుతున్నాడు పెద్దలతోని కానీ తన ఆత్మని దేవుడు అమాంతంగా తీసుకొని ఆ మందిరంలో చూపిస్తున్నాడు నీ వచ్చిన పెద్దలు ఎటువంటి వేస చూడు నాజీరు చేపడ్డ జీవితము అది కానే కాదు పైగా నేను చెప్పేది ఏంటంటే నీ యొక్క నిజ స్వరూపాన్ని దేవుడు ఎట్లా వాడతాడో ఎహెచ్కేల్ నుంచి నువ్వు నేర్చుకోవాలా నీకు ఆ అనుభవం ఉండాల శర్రము ఒకటే స్థలంలో ఉండొచ్చు కానీ ను ఎడటో పరిగెత్తుతా ఉంటో సేవా పరిచయలో ఫిలిప్ అనుభవాన్ని చూపించిన మీకు ఒకరు మీలో ఎవరికైనా ఫిలిప్ అనే పేరు ఉంటే మీరు ఆ అనుభూతులకు పోవచ్చు ఎందుకంటే ఫిలిప్ మీద ఉన్న కృప నీ మీదకి వస్తుంది ఆ పేరు పెట్టుకున్నందుకు కష్టం చెప్పడం ఇది ఎట్లా సాధ్యమంటారా సమస్తం సాధ్యమని వాక్యం కాబట్టి రక్షణ అనేది మీ జీవితంలో నాజీరు చేయబడ్డ జీవితానికి అది అది ఒక నాంది వలుకుతుంది లేక స్టెప్ అంటాం ఫస్ట్ స్టెప్ అంటాం పునాది లేక ఫస్ట్ స్టెప్ే కరెక్ట్ ఫస్ట్ స్టెప్ అంటాం కాబట్టి ఈ ఫస్ట్ స్టెప్కి సంబంధించిన విషయాలు నేను కొన్ని మీత ధ్యానించి లాస్ట్ పడుతున్నా కొన్నిసార్లు కష్టమే చూడండి యో దానికి ముందు యోహాను రాసినడానికి దానికి ముందు మూసే ఏమని ఆజ్ఞయించి దాని తర్వాత దావీదు ఏ రీతిగా ఈ నాజిరి చేపడ జీవితం గురించి మాట్లాడిండు రెండు వాక్యాలు నేను చూపించినాక యూహాన్స్ వార్తకు వస్తాను చూడండి నిర్గమకాండం ముప్పై అధ్యాయం నిర్గమకాండము ముప్పై అధ్యాయంలో దా మోసే మాట్లాడుతున్నాడు కాలంలో ఇప్పుడు మనం దాని తర్వాత కృత నిబంధన కాలంకి వచ్చినప్పుడు యేసురావు దాని తర్వాత పౌలి మాట్లాడుతుంది ఇది మోడల్ అన్నట్టు మీ సేవ పరిచర్యలో ఈ మోడల్ని మీరు ఏర్పరచుకోండి మోషే ఏం చెప్పిండు మన ప్రభు ఏం చెప్పిండు శిష్యులు ఏం చెప్పిండ్రు నువ్వేం చెప్తున్నావు ఇది నెక్స్ట్ నీదన్నట్టు అనుభూతి కాబట్టి ఈ నాలుగు ప్యాటర్న్స్ పర్ఫెక్ట్గా ఉండాల వాళ్ళు ముగ్గురు ఏ రీతిగా చెప్పిండ్రో పాత నిబంధన కాలానికి దాని తర్వాత మధ్యవర్తి లాగా మన ప్రభు ఏం చెప్పిండు దాని తర్వాత పౌలు ముఖ్యంగా విశేషంగా పేతురు వీళ్ళిద్దరూ ఏం చెప్పిండ్రు ఏదన్నా ఒకటి వెతుక్కొని మీరు చూడాలి ఆ వాక్యాలు అందుకొరకు ఆ ప్యాటర్న్ డెవలప్ చేసుకున్నారనుకోండి వినేవాడికి పర్ఫెక్ట్ ఉంటుంది అన్నట్టు కొందరు పాత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మరి కొందరు కృత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మనము బైబుల్ని పరిశుద్ధ గ్రంథం అంటాం అంటే ఆది నుంచి ప్రణ గ్రంథం వరకు అది ఒకటే బుక్ అన్నీ ఈక్వల్గా ఇంపార్టెంట్ అన్న విధనం మనం నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి నిర్గమ కాండము అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మోసే ఏలైనాగా మోసే ఇరవై మంది తర్వాత ఆ రోజు చాలా మంది చనిపోయినట్టు మనం చూస్తాం ఇంచుమించి మూడు వేల మంది కూలిన తర్వాత చెప్తున్నాడు దాని తర్వాత ఏం జరిగింది చూడండి ఏనైనాగా మోషే వారిని చూచి నేడు యహోవా మిమ్మల్ని ఆశీర్వదించున్నట్లు కాబట్టి సీక్రెట్ ఇక్కడ నేను చూపిస్తున్నా మీ జీవితాలు ఆశ్రయం ఏం చేరాను మీ జీవితాలే కానీ మీ పిల్లల జీవితాలే కానీ ఆసని పడాలంటే ఏం చేయాలి మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే కానీ తన సహోదరుని మీద పడియే కానీ యహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ట చేసుకునుడు ఇప్పుడు అర్థం చేసుకోండి నీ పరిచర్య ఏ రీతిగా ఉంది నువ్వు పరిచర్యలో మనుషులకు చెప్పాలి ఏంటంటే నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకో యేసు ప్రభుకి అంటే నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకో ఈ లోకపు విధానాలు విడిచిపెట్టేసేయి ఆయనను వెంబడించు ఆయనను వెంబడించడం అంటేనే ప్రతిష్ఠించుకోవడం అన్నట్టు అంటే ఆయన చెప్పిన వాక్యానికి విధేత చూపించినట్లు నువ్వు ఏం చెప్తే నేను చేస్తాను ప్రభు అంటాం అట్లా ఎందుకంటే రక్షించిపోయిన నేను రక్షించుకున్నాడు కాబట్టి నీకు అదొక బాధ్యత లేక అదొక డ్యూటీ అన్నట్టు నో అనడానికి వీల్లేదన్నట్టు అయన చెప్పినట్లు ను చేయాలా అందుకు నీకు ఆసరం వస్తుందంట చెప్పండి ఈ అనుభవం ఉంద నీకు కాబట్టి ప్రతి వాడి మీద ప్రతి వాడు తన కుమారుని మీద పడియ తన సహోదరుని మీద పడియ కానీ యోహోవాకు మీరే ప్రతిష్ట చేసుకున్నాడా కాబట్టి ఇది మోసే ఆజ్ఞ అన్నట్టు ఏంటది నీ సేవా పరిచయలు నువ్వేం చేయాలంట నీ పిల్లలనే కానీ నీ సహోదరులనే కానీ వారిని మీద నువ్వు హత్తుకో వాళ్ళని వాళ్ళని గట్టిగా పట్టుకొని నువ్వు వాళ్ళకి చెప్పాలంట నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో స్టార్టింగ్ పాయింట్ అది తర్వాత చూడండి దినవృత్తాంతంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం దావిది రాజు మన జ్ఞాపకం చేస్తున్నాడు దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి దినవృత్తాంతములు ఇరవై అధ్యాయము మొదటి వసంశాన చౌతను తరువాత రాజైన దావిదు సర్వ సమాజముతో అంటే అందరు తర్వాత రాజైన దావిదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చాను దేవుడు కోరుకుని నా కుమారుడైన సులమును ఇంకను లేత ప్రామి గల ఉన్నాడు కటబోవు ఆలయము మనుషునికి కాదు దేవుడైన యహోవకే గనుక ఈ పని బహు గొప్పది కాబట్టి ఈ వాక్యం అర్థమైతే నువ్వు బహుగా మార్పు చెందాల్సి వస్తుంది ఈరోజు ఎందుకు తెలుసా నువ్వు కట్టబోయే ఆలయము మనిషిని కొరకు కాదు ఈరోజు మనుషు కొరకు కడుతుంది కదా ఆలయాన్ని దేవుని కొరకు కడుతున్నావు ఎప్పుడు గ్రహిస్తావు ఈ కేవీపీఎం సేవనే అదానికి సంబంధించింది కదా దేవుని కొరకు మనము ఈ ప్రయాస పడుతున్నాం దేవుని కొరకు మనుషులని సమకూర్చుకుంటున్నాం మన కొరకు కాదు మనుషుని కొరకు కాదన్నంత అక్కడ చాలా తేటగా కట్టబోవు ఆలయము మనుషునికి కాదు ఈరోజు ప్రపంచం అంతా మనుషుల కొరకే కడుతున్నారు దేవాలయాలు ప్రకృతి సహజమైనవి అవ దేవుడు ఉండడానికి కూడా మనకు తెలుసు యహోవాకి కనుక ఈ పని బహు గొప్పది నేను బహుగా ప్రయాసపడి దేవుని మందిరంలోకి కావాల్సిన బంగారపు పనికి పనికి బంగారంను వెండి పనికి వెండిని ఇతరి పనికి ఇతరిని ఇను పనికి ఇనుమును కర్ర పనికి కర్రలను గోమేదికపు రాళ్లను చెక్ రాళ్లను వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను మిక్కిలి వెలుగల నానా విధ రత్నములను తెల్ల చలువ రాయి విశేషంగా సంపాదించుతుంది అంటే దావీద్ దేవుని మందిరానికి కావాల్సిన వస్తువులన్నిటినీ ముందుగానే సంపాదించుకున్నాడు కానీ కట్టలేకపోయాడు ఎందుకంటే దేవుడు ఒక ప్యాటర్న్ నేర్పిండి మనుషుల హస్తలత కాదు కట్టాల్సిన మందిరం నీకు ఉండొచ్చు ఆశ చాలామందికి ఈరోజు ఉంటుంది ఆశ నా దగ్గరకు వస్తే కూడా చాలామంది బ్రదర్ ఇట్లా మేము మందిరం కట్టుకోవాలనుకుంటున్నాం బ్రదర్ మీరు ప్రార్థించండి బ్రదర్ అంటారు పాలనలో వేసేదారని అది నువ్వు నిజంగా మందిరం కడితే ప్రార్థన అవసరం లేదు నేను నువ్వు ఆల్రెడీ ప్రార్థన చేసినావు దేవుడి నీకు ప్రేరేపణించండి నువ్వు కట్టుకోవచ్చు కానీ నువ్వు అడిగేది వేసేదారన్న ఏంటంటే ఇట్లా మందిరం కడుతున్నాం బ్రదర్ మీరు ప్రార్థించండి బ్రదర్ అంటే అర్థం ఏంది మీరేమన్నా నాకు సాయం దాయి చేయండి అని అర్థం చాలామంది ఎక్కడ పోయినా కానీ మందిరంలోకి అడుగుపెట్టినాక ఈ దీంట్లో ప్రాబ్లం ఉంది బ్రదర్ ఈ రేకులు సరిగ్గా లేవు బ్రదర్ ఈ రేకులు ఇరిగిపోయినాయి బ్రదర్ రేకుల నుంచి వాటర్ కారుతుంది బ్రదర్ అంటే నువ్వు ఎందుకు దాన్ని మరమ్మతు చేసుకోలే పోయి అక్కడ ఏదన్నా నువ్వు సిమెంట్ పెట్టో ఏదో చేయొచ్చు కదా లేకుంటే ఆ ఇరిగిపోయిన రేకు తీసి ఇంకొక కొత్త రేకు వేసుకొచ్చా ఈరోజుకి అర్థంగా ఉంది ఏంటంటే సేవా జీవితంలో ఎవడో బయటోడు వచ్చి మందిరానికి డబ్బులు ఇవ్వాలా అది రాంగ్ అప్రోచ్ ఎందుకంటే బయటోడిస్తే దేవుడు వానికి లాభం ఇస్తాడు నీకు ఎందుకంటే వాడు నాటిండు విత్తనము వాడికి ఫలం వస్తుంది నువ్వు ఏమన్నా అది మిగిలిన పండు తింటావు అంతే కానీ అసలైన ఫలం మటుకు నాటిన వాడికే అది విధానం బైబుల్ విధానం అందుకే నేను బ్రదర్స్ చెప్తాను చర్చ వాళ్ళు పిలిచినప్పుడు బ్రదర్ ఈ చర్చ్ మీదే కదా మీ చర్చి మెంబర్స్ కదా మీ చర్చి మెంబర్స్కి ఒక బాధ్యత రావాలి కదా అది వారి చర్చ వారిని ప్రోత్సహించాలి కదా వారిని ప్రేరపించాలి కదా బయట నుంచి ఎవడో వచ్చినాడు వాడు నాటుకొని పోతే దేవుడు వాడిని సమృద్ధిగా ఆశ్రయిస్తుంటాడు మీకేమన్నాదు మీ చర్చికి కాబట్టి దావిదు వీటన్నిటిని సంపాదించి రెడీగా పెట్టిండు సొలం పెద్దాడు మంచి కట్టిండు సొలమోన్ చేసిన గొప్ప పని ఏముందాడు ఏం లేదు కదా ఆ ఐడియా సొలమౌంది కూడా కాదు మందిరం కట్టే ఐడియా తర్వాత సొలమో తా అన్నాడు దావితో అన్నాడు నువ్వు కట్టడానికి వీల్లేదు నా కుమారుడు కడతాడు అన్నాడు అది శాశ్వత కాలం ఉంటుంది అన్నాడు అది సొలమును కట్టేది కానేగా దావితో మాట్లాడింది నా కుమారుడు కట్టే మందిరము శాశ్వతమైందంటే సొలమును కట్టిన మందిరం శాశ్వతమైందా ఎప్పుడో కూలిపోయింది కదా దర్యావేక్ష కాలంలో కూలిపోయింది అది వార్షిక రాజుల కాలంలో దాని తర్వాత నేహమియా ఎజ్రావిల్ అందరూ వచ్చి దాన్ని తిరిగి మరమ్మత్తు చేసుకున్నారు దాని తర్వాత దాన్ని మరమ్మత్తు చేసిండు మూడోసారి రెండోసారి దాని తర్వాత చివరికి హేరో దాన్ని మరమ్మతు చేసిండు హేరోద్ కట్టిండి మందిరాన్ని రిపేర్ చేయించిండు ఫుల్ తర్వాత నేను చూపించిన మీకు వాక్యం హేరోద్ ఏం చేసిండే మందిరాన్ని కట్టి ఆ మందిరంలో ఉన్న ఒక చేంబర్లో ఆయన జీవించిండు నేను ప్యాటర్న్ చూపించిన మీకు ఓల్డ్ టెస్టిమెంట్లో ఆ యొక్క సన్ బెలట్ అనే వ్యక్తి దర్యావేష కాలంలో సన్ బలట్ అనే వ్యక్తి ఈశ్వర్పల్లెని ధృవీకరించేవాడు వాడు కూడా ఆ మందిరంలో ఆ సి ఆ యొక్క మందిరంలో ఒక చేంబర్ లాగా ఉంటుంది ఒక ఏమంటాము ఒక ఒక విడది లేక ఒక చౌల్టరీ లేక ఒక సత్రం లాగా ఒక చిన్న రూమ్ లాగా పాస్టర్లు ఉండడానికి వాడు అందులో అందులో జీవించేటాడు బయట ఉండకుండా అది పెట్టండి అంటే ఒక అన్యుడు వచ్చి మందిరం ఆ బిల్డింగ్లో ఎట్లా కూర్చుంటాడు వాడు అన్య అన్యులు మందిరంలోకి రావద్దని ఉంది కదా వాక్యం అంటే రక్షణానుభవం లేని వాడు లోపలికి వస్తాడు ఏం చేస్తాడు చెడగొడతాడు మనుషులని అన్నిటంటే రక్షణానుభవం లేనివాడు అట్లనే హెరుదు రాజు కూడా ఆ మందిరంలో పోయి కూర్చున్నాడు దాన్ని మరమ్మత్తు చెప్పించుకొని ఎవడరాటంగా చేయకపోయాడు ఇది ప్యాటర్న్స్ మనకు చూపించిండు ప్రభు పాత నిబంధన కాలంలో జరిగినాయి అన్ని క్రొత్త నిబంధన కాలంలో జరిగినాయి ఇప్పుడు మన కాలంలో బహాటంగా ప్రపంచాత్మకంగా జరుగుతాయి కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నాజీలు చేయబడ్డ జీవితంలో దేవుడు వేరు పరచుకోండి నిన్ను కాబట్టి నేను నేను సెపరేట్గా నిలబెట్టుకున్నాడు ఈ లోకం నుంచి బయటకు తీసుకొచ్చిండు కాబట్టి నీకు ఈ లోకంలో ఏం జరుగుతుందో అంతగా అనిపిస్తూ ఉంటుంది నువ్వు కూడా లోకంలోనూ అనుకో నీకు ఏం తెలియదు అన్నట్టు నీ మీదకి రాబో వచ్చినాక ప్రభావ నాకు ఎందుకు ప్రభావం ఏడుస్తావు కానీ నాజులు చేయబడ్డ జీవితంలో నువ్వు ఏం జరగబోతుంది ఏం రాబోతుందో ముందుగానే నువ్వు చూడగలవు నేను అట్లా చూడాలని ఎంతగా మీకు తెలియదు 2008 థౌజండ్ ఎయిట్ ఎకనామిక్ క్రైసిస్ గురించి నేను చూపించిన అనేకులకి తర్వాత ఏ రీతిగా నీ ఆర్థిక స్థితిని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలని నేను ఎన్నిసార్లు చూపించిన మీకు వాక్యాలు ఎట్లా మీరు పెన్షన్ స్కీమ్స్ పెట్టుకోవాలి ఎట్లా పీపీఎఫ్లు పెట్టుకోవాలి ఎప్పుడో చెప్పిన నేను మీకు మినిమమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టుకుంటే అది మీ పిల్లల చదువులకి వాళ్ళ పెళ్లిళ్ళకి ఎంతగా పనికొస్తుందో నేను చూపించిన అది ప్రాఫెసీ అనుకుంటారా లేక ఒక సలహా అనుకుంటారు అది మీ ఇష్టం అది ఏమన్నా కావచ్చు ఈరోజు అవి చేయకపోవడం వల్ల నీ ఆర్థిక స్థితి ఎంతగా దిగజారిపోయిందో పతనం అయిపోయిందో చూసుకోండి ఇన్ని సంవత్సరాలు ఉంటే కూడా నువ్వు ఆ ఆశీర్వాదాన్ని ట్యాప్ చేసుకోలేకపోయినావు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడు అందుకే ఏ ఏ పాస్టర్ దగ్గర ఆ ఆశీర్వదం ముందో గమనిస్తూ ఆ పాస్టర్ దగ్గర నుంచి దాన్ని ట్యాప్ చేసుకోలే ప్రభు ఆయన మీద ఉన్న ఆ పర్టిక్యులర్ కృప అందులో నుంచి నేను ట్యాప్ చేసుకోవాలనుకుంటున్నా అందులో నుంచి ఒక పైప్ పెట్టి లాక్కోవాలనుకుంటున్నా వాటర్ పైప్ లాగా ఇక్కడ నీళ్లు బాగున్నాయి అక్కడ పెట్టి వాటర్ పైప్ లాగినట్లు ఎవరి మీద ఆ కృప ఉందో దాన్ని నువ్వు అది విధానం ఎలిషాకు ఇష్టం ఉండే అది లాక్కోవడానికి ఏహోషిగాకుండా ఇష్టం అది లాక్కున్నాడు చివరికి ఎలియా ఎలిషా లాక్కున్నాడు గిహేజీ లాక్క పోయింది ఆయనకి ఇష్టం లేదు అది తిమోతి లాక్కున్నాడు తీతుకు లాక్కున్నాడు తకిన వాళ్ళు ఎవరు లాక్కోలేకపోయినారు పేతుడి నుంచి ఎవ్వరు లాక్కోలేకపోయినారు ఇక్కడనే ఉద్దేశపడి కాబట్టి నాజీరు చేపడ్డ జీవితంలో చూడండి ఐదవ వచనం చేస్తున్నాం మరి మూడవ వచనంలో మరియు దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత ఆశతి నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులు గాక నా సొంత ఇది కష్టం చెప్పడం నా సొంతమైన బంగారంను వెండి దేవుని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను కమిట్ అవుతున్నాడు అన్నట్టు తన సొంత సంపాదన కిలుగడిసినట్టు విలువ కలదు బంగారం విలువ కదా గదుల గోడల రేకుల మూతకు బంగారపు పనికిని బంగారంలో వెండి పనికిని వెండిని పనివారు చేయి ప్రతి విధమైన పనికిని ఆరు వేల మనుగుల ఓఫీరు బంగారం ఓఫీర్ అనేది ఒక స్థలము అక్కడ బహు విలువగల బంగారం అది ఎప్పుడు ఆయన మీకు అది ఏంటనేది ఓఫీరు బంగారంలో పద్నాలుగు వేల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను ఆయన కమిట్ చేస్తుంటే దేవుని మందిరానికి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాడు ఆ దినమున యహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా అంటే ఆయనకు ప్రతిష్ఠితమైన వాళ్ళందరూ మనపూర్వకంగా ఇచ్చేవారంట ఇళ్ళలో మనకు తెలుసు మందిరం అంటే దేవుని బిడ్డలే మనుషులే వాళ్ళ మీద నువ్వు డబ్బు పెట్టాలా అంటే నీకు మనసు వస్తుందా ఇవ్వగలవా నాజీరు చేపడ్డ జీవితంలో బహు ప్రాముఖ్యమైంది నీ సొంత రక్త సంబంధులకు నువ్వు డబ్బులు ఇచ్చినట్లు నీ పొరుగు ఇవ్వగలవా ఇది చాలా పవర్ఫుల్ ఛాలెంజ్ నేను చెప్తున్నా నీ సొంత రక్త సంబంధులకు నీ పిల్లలకి నీ కుటుంబీకులకి నీ బంధువులకి మిత్రులకి ఇచ్చినట్లు డబ్బు నువ్వు శ్రమలలో ఉన్న దేవుని పిడ్డలకి సహోదరులకి ఇవ్వగలవా మనఃపూర్వకంగా సంతోషంగా ఇవ్వగలవా అది దైవికమైన గుణగా ఎందుకో తెలుసా ఏ స్రవిస్తుండే కదా అందరూ ఆ రీతికి ఇచ్చినారు కాబట్టి నేను అనేది అంటే నాజీరు చేపట్ట జీవితం బట్టి ఏదో పరిశుద్ధంగా చేసుకొని ప్రషిప్ చేసుకొని వర్షిప్ చేసుకొని భాషల్లో గంటలు గంటలు ప్రార్థన చేసేసి బైబిల్ చదువుకొని ఎక్కడైనా పిలిస్తే వాక్యంపై చెప్పడం అనేది కానే కాదు నాజీరు చేయబడ్డ జీవితంలో నువ్వు సంపూర్ణంగా ఈ లోకాన్ని నుంచి తృణీకరించబడ్డ వాడివి కాబట్టి లోకాశలకి నువ్వు మానిసవు కావు నేత్రాశలకి నువ్వు బానిసవు కావు శరీర డంబాలకి నువ్వు మానిసవు కావు బ్రదర్ మీరు ఎంత గ్రేట్ బ్రదర్ అంటే చిల్లర్ మాట్లాడకు నాకు తెలుసు నా గురించి ఏదో నేను ఎంతో గొప్పనో నాకు తెలుసు నువ్వు నాకు చెప్పను అవసరం లేదు నువ్వు అనుకోవాల ఆత్మతో మాట్లాడాలా అది మోసపుచ్చు ఆత్మ అన్ను ఎందుకంటే నీకు తెలుసు నువ్వు పెంట కుప్ప మీదకెళ్ళి లేపబడ్డవాడు నువ్వు నీకు తెలుసు కానీ వాడు మోసగాడు దుష్టుడు ఆ రీతిగా మనషం వాడుకుంటాడు నువ్వు గ్రేట్ బ్రదర్ నువ్వు గ్రేట్ సిస్టర్ ఎవ్వడు గ్రేట్ కాదు ఒక యేసు ప్రభు తప్ప కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితము ఎంతగా అంటే ఒక దశలో ఎట్లుంటుందంటే ఈ లోకంలో ఏది కూడా ఆనందించలేవు అన్నట్టు ఏది కూడా ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా మంచిది కాదు మంచిది ఉంటేనే ఆనందించగలగదు నువ్వు మంచిదానికి కాకుండా చెడ్డదానిలో ఆనందించలేవు అది చూడడానికి మంచి కనిపిస్తుంది రమ్యంగా ఉంటుంది తినడానికి రుచికరంగా ఉంటుంది కానీ అది చెడ్డది కాబట్టి నీకు దాంట్లో ఆనందం ఉండదు అన్నట్టు కాబట్టి నాజీరు చేపడ్డ జీవితం ఏం తెలుసా సంపూర్ణంగా త్యాగం నిన్ను నువ్వు త్యాగం చేసుకోవాలా ఏ సూపర్ త్యాగం చేసుకుంటా ఆయనకి పర్సనల్ ప్లాన్స్ ఏం లేకుంటే అతనంతా ప్రార్థించేటోడు ఎప్పుడు నిద్రమో తెలియదు నేను చూపించిన చాలామందికి కంటిన్యూస్గా ప్రార్థన చేసే వాళ్ళకి నిద్ర ఉండదు నెక్స్ట్ డే కూడా నిద్రమత్త ఉండదు లేకపోతే రాత్రి మేల్కున్నావు అనుకో నెక్స్ట్ డే గార్డెన్ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా నువ్వు గంటలు గంటలు ప్రార్థనలో ఉంటే కొన్నిసార్లు నేను రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ప్రార్థనలు ఉంటా మళ్ళా పండుకుంది నేను నాలుగు గంటలే ఫైవ్ థర్టీకి ఫైవ్ ట్వంటీకే లేచేస్తాను నేను ఫైవ్ ఈ మధ్య ఫైవ్ ఓ లేచేస్తున్నా అలారంకి అర్ధ గంట ముందే లేచేస్తున్నా లేచి నేను స్టార్ట్ చేసుకుంటున్నా ప్రేయర్ అప్పుడు మళ్ళీ మూడు నాలుగు గంటలు ప్రేయర్ చేస్తే హెల్త్ అంతా జడిపోవాలి కదా అది ఇలోకతీతమైన గుణం అన్నట్టు కానీ ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీద ఒక గంట సేపు ప్రార్థన చేస్తావో నీ స్పిరిట్ మీకు తెలుసు నేను చెప్పేది ఏందన్నమాట క్రోనోస్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అట్ల టైంలోకి వెళ్ళిపోతుంది కైరోస్ మూమెంట్స్కి వెళ్ళిపోతుంది అప్పుడు నీకు నిద్ర తక్కువైంది అన్న ఆ ఫీలింగే రాదు యాక్టివ్ ఉంటావు రోజంతా ఎంతో పనులు చేస్తావు తన తను ఎక్కడ ఎక్కడ అడుగు పెడితే అక్కడ పని అయిపోతూనే ఉంటుంది మనుషులు ముందుకొచ్చి చేసిపోతూ పనులు కాబట్టి ఇప్పుడు మనము న్యూ టెస్టిమెంట్కి వస్తున్నాం నాజీరి చేయబడ్డ జీవితానికి సంబంధించిన బోధలో దినవృత్తాంతంలో మనం దావితి చెప్పిండు ఎట్లా ప్రతిష్ఠించుకున్న వారి జీవితాలు ఉంటాయి అదే రీతిగా మూర్చి చెప్తున్నాడు మీరు మీరు ఈ క్షణం ప్రతిష్ఠించుకోకపోతే మీ పరిస్థితి ఏంది అనే చచ్చిపోయిన దానికి ముందు మూడు వేల మంది కూలిపోయిన ఆరోజు ఆ బంగారం ఎవరైతే తీసుకున్నారో మనకు తెలుసు అక్కడ ఒకరినొకరు పుడుచుకోవడం అంటే చాలా కష్టం కదా మన ప్రభు ఈ విషయంలో మన తను మాట్లాడుతున్నాడు నాజీరు చేపడ్డ జీవితం అంటే మొట్టమొదటి దశ నాజీరు చేపడ్డ జీవితంలో నూతనగా జన్మించడం అయితే మూడవ అధ్యాయంకి వస్తే నికో సంబంధించిన వాక్యం మనం ఆలోచిస్తాం నికోదీమస్తో మాట్లాడుతున్నాడు దేవుడు నికోదీమ్తో ఏమంటున్నాడు మొదటి వస్తున్నాడు యోధుల అధికారి అనే నికోదీమను పరిసేయుడు ఒకడు ఉండేనే మీకు అర్థమైతే శాస్త్రులెవరు పరిసయలు ఎవరు అతడు రాత్రి అందు ఆయన యుద్ధకు వచ్చి ఎందుకు పొద్దున్న పూట వస్తే ఇజ్జత పోతుందండి ఎందుకంటే ఆయన పెద్దోడు పెద్ద ఆఫీసర్ అయినా నికోదిం ఎంతమంది వస్తే నికోదిం అంటే అర్థం స్ట్రాంగ్ నెంబర్స్లో ఎప్పుడైనా తీసుకుంటారు మీరు నికోదిం అంటే జీ థర్టీ ఫైవ్ తెలుగు ఇంగ్లీష్లో నికోదీమ్ థర్టీ ఫైవ్ రూట్ వర్డ్ థర్టీ అండ్ జీ వన్ అందల ఏముందంటే నికోద్యం అంటే తన ప్రజలలో విజయవంతుడు అని అర్థం విక్టోరియస్ అమాంగ్ హిస్ పీపుల్ అనేది నికోద్యం అంటే తన ప్రజలలో విజయవంతుడు పెద్ద ఆఫీసర్ అందరి మీద పెద్ద ఆఫీసర్ పేరుకు తగినట్లున్నాడు తర్వాత 3534, ఫైవ్ థర్టీ ఫోర్ దాని రూట్ వర్డ్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఏముందంటే నికో దీమస్ అంటే ఏ కాన్క్వెస్ట్ అంటే విజయవంతుడు విజయం విజయాన్ని పొందుకున్నవాడు సంపూర్ణంగా విజయవంతుడనుంది దాని తర్వాత జీ ట్వెల్వ్ ఏముందంటే మనుషులతో బాగా కలిసి మెలిసి జీవించేవాడట నికో దీమస్ ఫ్రమ్ రూట్ వర్డ్ ట్వెల్వ్ ద పబ్లిక్ యాజ్ bound together socially అంటే అందరితో బాగా కలిసిమెలిసి ఉండేటవాడు అంట పెద్ద మనిషి అయినా కానీ అంటే మంచి పేరు ప్రాఖ్యాతలు కలిగిన వాడు తర్వాత తన పేరుకి తగినట్లు అందరితోని కలిసిమెలిసి ఉండేవాడంట అందుకు ఆయన రహస్యంగా వచ్చే డేస్ వాదరికి ఎవరు టైంలో The same came to Jesus by night, Merkel may be popular as the said, He tells everyone now, hello, hello, hello, how good morning and how good morning, Go and Rachel. You are the one who знed the God yahoo, I find you I am the one who read the book God didn't come together because You are Joshua didn't come together, Jesus didn't come together anyway, ఎవరన్నా పొగుడుతా ఉంటే నువ్వు ఎట్లా ప్రవర్తించాలా ఏసు ప్రభుని ప్రొగుడుతా ఉన్నాడు దేవుడు నీకు తోడినాడు కాబట్టి నువ్వు ఇట్లాంటి సూచక్రియలు చేస్తున్నావు అప్పుడు ఏసు ఏమంటాడు తెసా యేసు అతడితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనిను కాబట్టి చూడండి రక్షణ సందేశానికి సంబంధించిన విషయాలు ఇవి నాజీలు చేయబడ్డ జీవితంలో మొదటి స్టెప్ మొదటి మెట్టు రక్షణ అనుభవం రక్షణ అనుభవంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు నికోద్ నువ్వు ఎంతగా సాధించుకుంటేంది నువ్వు ఎంత గొప్పవాడి అయితేనేమి మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడవైతే ఏంది నీ పేరుకు తగినట్లు నువ్వు జీవించిన నువ్వు కొత్తగా జన్మించితేనే కానీ దేవుడి రాజ్యం చూడలేవు చూడండి రక్షణ అనుభవంలో స్టెప్ వన్ ఏం తెలుసా దేవుని రాజని చూడాలా అంటే రక్షింపడాలా కృతగా జన్మించాలా అంటే పాతవి గతించాలా కృతం కావాలా కానీ అందులోకి అడుగు పెట్టాలంటే చూడ చూడడం ఒకటి ఎత్తు అందులో అడుగు పెట్టడం ఇంకోటి అందుకే నేను చూపించిన మీకు గతంలో ఆత్మీయ జీవితము అంచలంచలుగా ఎదిగే జీవితం ఒక్కసారి పర్శురాత పొందుకుంటే సరిపోదు ఒక్కసారి భాషల వరం పొందుకుంటే సరిపోదు నీ భాషలు మార్పు చెందుతూనే ఉండాలా అన్య భాషలు అంటే అర్థం ఏం చెప్పండి అన్య భాషలు అంటే పలు రకాల భాషలు అని అర్థం రకరకాల భాషలు ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది డైవర్స్ లాంగ్వేజ్ డైవర్స్ టంగ్స్ అని క్లియర్గా చెప్పబడినాయి అక్కడ కాబట్టి డైవర్స్ టంగ్స్ ఎన్ని ఉన్నాయి ఎవరికి తెలుసు కొన్ని లక్షల కోట్లలో ఉన్నాయి ఆ భాషలు నీకు తెలుసు పలు అలలు ఎలా అదే అదొకటే తెలుసు కానీ అది ఎంతగానో మార్పు చెందింది నీ ఆత్మీయ అనుభవంలో నీ భాష ఒకరోజు ఆరంభమైన భాష ఈరోజు లేదు ఎందుకంటే ఎన్నో భాషలు ఉన్నాయి ప్రపంచంలో ఈ సృష్టిలో దేవదూతలు మాట్లాడే భాషలు పర్లోకపు భాషలు నీ ఆత్మ అక్కడ భయొస్తూ ఉంటే ఆ భాషలు అవసరం కదా అక్కడ ఇంగ్లీష్ భాష మాట్లాడతారా తెలుగు మాట్లాడతారా మాట్లాడాల ఈ లోకంలో భాషలు ఆ లోకంలో నీ ఆత్మ పోవాలంటే అక్కడితో వాళ్ళతో సంభాషించాలంటే నీకు ఆ వాళ్ళ భాష ఉండాలా లేకుంటే వాళ్ళు అంటారు అదే నువ్వు ఏం భాష మాట్లాడుతున్నావు మాకు అర్థం కాట్లేదంటే ఏమిటి పరిస్థితి అందుకు నికోదిం ముసలివాడనైనా మనుషుడు ఎలాగూ జన్మిప్పగలడు రెండో మారు తల్లి గర్భ ప్రవేశించి జన్మిపగలడా అని ఆయన అడగల ఇప్పుడు చూడండి నీటి మూలంగానూ ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు కొత్తగా జన్మిస్తే పరిలోకం చూస్తావు అందులోకి అడుగు పెట్టాలంటే రెండవ అనుభవం అంటే అంచలంచలు ఎదవడం నీటి మూలంగాను సెకండ్ స్టెప్ మూడవ స్టెప్ ఆత్మ నీటి మూలంగాను ఆత్మ మూలంగాను గాని కండిషన్ అది దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడండి నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను అబద్ధం చెప్పను దానికి జవాబు గుడిస్తుండే ఆరో వర్షంలో శరీర మూలంగా జన్మించినది శరీరమును ఆత్మమూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అంటే ఏంది మీరు కృతజ్గా జన్మింప మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడతారు పడవద్దు గాలి తనకిష్టమైన చోటును విసురును నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవనో నీకు తెలియదు ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి అలాగే ఉన్నాడంట ఆశ్చర్యం కదా మీరు ఎక్కడికట్టాడికి వెళ్ళిపోతారు ఆత్మలో ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ వాళ్ళకి పోలేరు ఎక్కడ పోలేరు పలో రాజులు పోలేరు మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని మీతో నిశ్చయంగా చెప్తున్న గ్యారంటీగా చెప్తున్నాను అయితే తొమ్మిదో అసంలో నీ కొద్ది అందుకు నికోదేము ఈ సంగతులు ఏలాగ సాధ్యమని ఆయన అడగగా ఏసిట్ల నేను నువ్వు ఇస్రాయిల్ బోధకుడు పోయి ఉండి వీటిని ఎరగవా చాలా స్థితి ఈరోజు క్రైస్తవ జీవితంలో సేమ్ ఇది నడుస్తూ ఉంది ఒక గ్రాండ్ రికార్డ్ లాగా గొప్ప గొప్ప దేవజనులకి ఇవి తెలియదు ఎందుకంటే మనం పాస్టర్స్ కాన్ఫరెన్స్ వల్ల అడుగుతాం ఈ ప్రశ్నలు చెప్పని చెప్పలేరు అప్పుడు అనిపిస్తుంది वी आशतनी सेवको धी दा तरह ड्यूटी का मारच स्टार अंदर आश उठे अंद्यूटी तैयार ड्यूटी का तैयार का तैयारा एट जीवनोपाधि इला मारचावा दाँकेमन चुप అదే జీవము అని మార్చుకుంటావా రక్షణ సేవా జీవితం రక్షణ సందేశం గురించి మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ నువ్వు ఒక బోధకుడు అయింది ఇవన్నీట్లా నువ్వు తెలుసుకుపోయినావు ఇంతకాలం అంటే ఆ రోజునలో ఇస్రాయేల్ ప్రజల సేవకులు లేక పాస్టర్స్ అట్లా ఉన్నారని చెప్పేస్తున్నాడు దేవుడు పదకొండు వర్షం నుంచి చూడండి కొన్ని ఛాలెంజింగ్ ఉంటాయి మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము ఏ మాట్లాడుతుండు చూచిన దానికే సాక్ష్యం మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనేకసార్లు నేను కూడా ఈ బోధ ఎవరు బ్రదర్ ఈ బోధ ఎవరని బ్రదర్ ఒక తరం బోగొట్టుకుందని చెప్తా ఉంటాను ఆడ పోగొట్టుకున్నారు వాళ్ళందరూ పరిశీలు శాస్త్రలు పోగొట్టుకున్నారు మంచి అవకాశం ప్రవక్తలు ఈ విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తితో ఎదురు చూసి చనిపోయినారు కానీ చూడలేకపోయినారు కానీ అవి అనుగ్రహించబడ్డ వాటి పట్ల నిర్లక్ష్యమైంది నిశ్చయంగా చెప్తాను మీరు ఎప్పటికీ అంగీకరించారు ఈ సాక్ష్యాన్ని పదు పన్నెండు రోజులు భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మక నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలాగో నమ్ముదురు ఈరోజు అదే జరుగుతుంది కదా ఎవడు నా పరిశుద్ధ పర్వతం ఎక్కగలడంటే ఇంతవరకు కూడా ఎవరికి అనుభవం లేదు నేను ఎట్లా ఎక్కాలా పర పర ఆయన ఈశ్వర పరిశుధన కొండ మీకు నేను ఎక్కాలా అక్కడ గౌరవపిల్లని నేను కలుసుకోవాలా అక్కడ చాలా పవర్ ఉంటుంది దేవుని యొక్క ఆత్మశక్తి చాలా ఉంటుంది అక్కడ అక్కడ పోయి నువ్వు కనెక్ట్ అయిపోతే నువ్వే ఫుల్ ఎలక్ట్రిసిటీ తయారైపోతావు నీలోకి వెళ్ళి కరెంట్ వస్తుంది బయటికి నువ్వు మంచం పట్టుకుంటే వాడు ఎగ్రీ పడతాడు పనులకు సంబంధమైనవి నేను ఎన్నిసార్లు చూపిస్తున్నా రెండవ ఆకాశంలో ఏం జరుగుతుందని అక్కడ అక్కడ రకరకాల దేశాలు ఏమిటని మీకు చెప్పినాను కొన్ని దేశాలలో కొన్ని రకాల కార్య అక్కడ వాడు హైజాక్ చేసిండు సైతానని చెప్పిస్తా మీకు నేను మొత్తము పర్లోకంలో రెండవ ఆకాశంలో వాడు మొత్తం హైజాక్ చేసుకొని మన రాజ్యాలన్నీ వాడు ఆక్రమించుకున్నాడు వాడు సింహాసనం దిక్కిండు నువ్వు పోయి సింహాసనం దించకపోతే నీకు కార్యాలు జరగనే జరిగావు నీ ఎట్లా పోవాలా బ్రదర్ మోకాళ్ళ మీద ఉండి భాషలో మాట్లాడుతూ పోవాలా అందుకు నీకు వరం అవసరం అది ఎందుకంటే అక్కడ నువ్వు అంటే మాట్లాడుతూ పాంటాడు పిచ్చాడ నీ భాష నాకు అవసరం లేదు పోంటాడు అదే నువ్వు ఆ మూమెంట్లో దేవుడు నీకు ఆ భాషిస్తాడు ఆ దో మాట్లాడే భాష అది గజ గజ వన్కు తయాయి ఈ సత్యం వీరికి వచ్చింది ఈ ఆత్మీయమైన స్థితి ఇంత పవర్ఫుల్గా వీట తయారేయండి అవి వినాదాసిందే యేసు క్రీస్తు నామం వాడగానే వాడు వీణాడు గెలిపి అరిగెత్తిపోవలసింది వాణి నువ్వు వాణి గద్దె నుంచి వాణ్ణి దింపకపోతే నీ జీవితంలో విశేషమైన కార్యలు ఎప్పటికీ జరగవు నీ అనారోగ్యం నీతో పాటే ఉండిపోతుంది ఎందుకంటే అది ఒక దురాత్మ అధిష్ట వేసి గూర్చింది నీ వెలగొట్టలేని స్థితిలో అంటే నీ ఆత్మీయ స్థితి భయంకరంగా ఉంది అన్నట్టు ఈరోజు చర్చి సిస్టమ్ తయారైంది నాజీలు చేయబడ్డ జీవితం ఉంటే రోగాల దగ్గరికి రావు అప్పుడు నువ్వు బహు శక్తి గలవాడమైతవు సంస్థలాగా వృత్తి దర్శల్లో ఆత్మలోనే కానీ ప్రకృతి సహజం కానీ పనులక సంబంధమైన సంగతులు ఉన్నాయి భూ సంబంధమైన సంగతులు మీతో చెప్తే మీరు ఎట్లా నమ్ముతారు శరీరంలో ఉన్నంత వరకు నువ్వు పరలోకంలోకి అడుగు పెట్టలేవు ఏసరావు తప్ప ఆయన పరలోకంలో అడుగు పెట్టగలడు కిందికి రాగలడు కానీ ఆయన ఈ లోకంలోకి రావాలంటే శరీరం రావాలి అందుకే వచ్చింది ఈ లోకంలో లేకుంటే లోకంలో ఆత్మకి ఏ అధికారం లేదు ఉండడానికి ఇల్లీగల్ అని చెప్పినాను ప్రతి ఆత్మ ఇల్లీగల్ దేవుడు ఆత్మ మళ్ళీ దేవుడు కూడా ఆయన సృష్టించిన ఆ రూల్కి ఆయన ధిక్కరించే రాలేడు అధికారం ఉన్న ఎవరు ప్రశ్నించలేడు ఎందుకంటే ఇది నాది నేను నా ఇష్టాన్ని ఎట్లా కానీ ఆయన ఇష్టం ఉన్నా కానీ ఆయన ఆజ్ఞాన్ని ఉల్లంఘించుకోడైనా ఆయన అంత పరిశుద్ధుడైన అంత పర్ఫెక్ట్ అన్నట్టు దేవుడు మన ప్రభు తన సొంత సృష్టం సృష్టిలో తను అడుగుపెట్టలేడు తన ఇష్టానుసారంగా ఈ లోకంలో రావాలంటే ఆయన శరీరాం తెలుసుకోవాల్సి వచ్చింది ఎవరినైనా అనుమానించడానికి వీలలేదు ఎవరైనా ప్రశ్నించడానికి కూడా వీలలేదు సైతానికి అవకాశం బట్టి ఇప్పుడు చూడండి ఐదో వర్షాలను చూస్తాను నీటి మూలంగానూ ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు ఇది రక్షణానుభవంలో ముఖ్యమైన గ్యారంటీ ఇప్పుడు నేను క్లుప్తంగా మీరు ఆత్మ ఏందో చూపించేసి మనకు మరి కొంచెం ముందుకు వెళ్ళిపోతే వాక్యాన్ని ముగించుకోవచ్చు కాబట్టి మొదటిదిగా neeru strong numbers g5204 strong numbers g5204 ikade undante neeru 5204 from base 5205 forti ikade undante uh, rain anundi neeru ante varsham anundi ikadu g5205 kavati roju moth tanke mari pothundi bodha ఇప్పుడు నీటి మూలంగా అంటే నీరు అంటే వాక్యం అని తెలుసు మనకి కానీ ఇక్కడ ఏముందంటే రెయిన్ అనుంది యాజ్ ఇఫ్ రెయిన్ అంటే వర్షపు నీరు అని అర్థం ఇక్కడ చెప్పబడుతుంది వర్షించడం దేవుడు వర్షించడం జీ ఫిఫ్టీ టూ జీరో టు రెయిన్ ఎస్పెషలీ ఎ షవర్ అనుంది ఇంగ్లీష్లో అంటే వర్షం కుంభ వర్షం అనుంది అక్కడ కాబట్టి మనం పాట పాడుతుంటాం కదా వర్షధారగా రావా నా ఎస్ అయ్యా ఎండిపోయిన భూమి నేనయ్యా కాబట్టి ఆయన మాట ద్వారా ఆయన మాటలు స్వీకరించడం నీ రక్షణను కొనసాగించుకుంటావు అనేది చెప్తుండూ అది తరచుగా వర్షింపబడుతుంది వర్షము కొనసాగుతూ ఉంది రోజు నువ్వు ఆ వాక్యంలో నానబడితేనే కానీ నువ్వు సిద్ధపడతలేవన్నట్టు పర్ల రాజల్లో అడుగు పాయింట్ అది హెచ్చరిస్తుంది మనల్ని నాజీరు చేపట్టే జీవితం ఏం తెలుసా కాంప్రమైజ్ కాకుండా ప్రతిరోజు వాక్యం జానిస్తాం ఏదైతే కదా కొంతమందికి నేను గమనించిన ప్రార్థనలు ఎక్కువ ఇష్టం మరి కొంతమందికి వాక్యం ఎక్కువ ఇష్టం మంచితే కదా మనకి కానీ పాటించడమే కరెక్ట్ లేదు ఎందుకంటే ప్రార్థనకి వాక్యానికి సంబంధం ఏందో నేను చూపించిన గతంలో ప్రార్థించడం నువ్వు మాట్లాడడం వాక్యము ఆయన మాట్లాడడం నీ మాటకి జవాబే ఆ వాకు అన్నట్టు అందుకే నేను క్రియర్ కానీ ఇమ్మీడియట్లీ ఏదో రూపకంగా ఎంత పనున్న ఒక స్పెషల్ టైం క్రియేట్ చేసుకొని వాక్యం చూస్తే ఎందుకంటే అది వేస్ట్ కావద్దా ఆయన ఏదో మాట్లాడాలనుకుంటాడు నీ ఆత్మ ఏదో వేద ఏదో తన ఉచరింపశక్యం కానీ మురుగులతోనే ప్రార్థిస్తున్నప్పుడు సహాయపడుతున్నాడు పరిశుధాత్ముడు కానీ నువ్వు ఏం ప్రార్థన చేసినావో ఏమడిగినావో నీకు తెలియదు కానీ అది ఎట్ట తెలుస్తుంది అంటే వాక్యం ధ్యానిస్తే ఆ జవాబు నీ దగ్గరికి నేను ఇది దీని కొరకు ప్రార్థించింది భాషలో అని అప్పుడు అర్థమవుతుంది అన్నట్టు అంటే నీ ఆత్మ వాటిని వాటి కొరకు ప్రయాసం చేస్తుంది ప్రయాసపడుతుంది ప్రార్థన జీవితంలో కాబట్టి నీరు అనేది ఆ యొక్క వాక్యానికి ఏసుప్రవికి సాదృశ్యం ఆయన వర్షధారగా ఈ లోకంలోకి వస్తుంటూ నిన్ను తడుపుతా ఉన్నాడు నువ్వు ఎండిపోయిన భూమిలాగా నిన్ను తడుపుతా ఉన్నాడు ఇది అనుభవం అన్నట్టు ఇది అనుభవము కొనసాగాల ప్రతిరోజు తర్వాత రెండవదిగా మనము ఆత్మ గురించి మాట్లాడుతున్నాం పౌరుడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ అంటున్నాడు అయితే ఆశ్చర్యం ఏంటంటే నీరు దే ఇక్కడ ముందు ఆత్మ గురించి చూస్తాం జీ ఫార్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ తర్వాత మళ్ళా నీరు వాపస్ వెళ్తాను దాంతో ఈ వాక్యాన్ని ముగిస్తాను ఈ రోజుకి నీరు జీలా చేసినాం మనము నీరు అంటే జీ సారీ ఎప్పుడు అది బాన్ ఆఫ్ వాటర్ అండ్ స్పిరిట్ జీ ఫిఫ్టీ టూ మెరీన్ స్పిరిట్స్ గురించి ఒకరోజు మీకు వాక్యం చూపిస్తే అప్పుడు నేను చూపించిన ఏంటంటే నీరు ఆ నీటి దగ్గర అవి ఆత్మలు ఎందుకు అలాడుతుంటాయి మన ప్రభు కూడా కదా అవి నీరు లేని ప్రాంతంలో తిరిగి తిరుగుతూ కానీ అవి ఎందుకు మళ్ళా వాపసు రావాలనుకున్నాయి మనిషిలోనికి ఎందుకు మనిషిలో డెబ్బై నీరు ఉంటుంది వాడి శరీరంలో అవి తిరిగి మనుషులోనికి రావాలని నాశపడతా ఉంటాయి ఎందుకంటే నీ నీ నీళ్లలో ఆ యొక్క మెరైన్ స్పిరిట్స్ ఉంటాయని నేను మీకు చూపించిన మత్స్యకనకల ఆత్మలు లేక దాగోన దేవత ఆత్మలు అవి చాలా కఠినమైన చెడ్డ ఆత్మలని నేను మీకు చూపించిన వాటిని నువ్వు ఎదుర్కోవాలా నీ ప్రార్థనలో వాటిని అసహించుకోవాలా నువ్వు అసహించుకోవాలా వాటిని ఎందుకంటే ఈ మెరైన్ స్పిరిట్స్ పట్టునాయంటే పెద్ద పెద్ద దైవజనాలు పడగొట్టినాయి ఈ వాడి జీవితాన్ని అన్యాయం చేసి పడేసినాయి గొప్ప గొప్ప దైవజన్యాలకి సాక్ష్యాలు లేకుండా చెడగొట్టేసినాయి అవి నాకు తెలిసే ఒక పాస్టరు మన దేశం పాస్టర్ కాదు బయట దేశం పాస్టర్ మేము ఇంకా హై స్కూల్లో ఉన్నాం హై స్కూల్లో లేక ఇంటర్మీడియట్లో ఉన్నా నేను గొప్ప సేవకుడు మంచి వాక్యాలు చెప్పి ఎంతమందిని ప్రవేశించు అనిపించిన వాడు వాడిని వచ్చి మెరిట్ స్పిరిట్ పట్టింది ఒక స్త్రీ రూపకంగా ఫినిష్ ఎందుకంటే ఆ స్త్రీ మనిషి కాదు అదొక అది ఏమంటాము సర్పం అది ఆ సర్పము స్త్రీ రూపం ధరించుకొని వచ్చి ఆయన కొట్టేసింది విచారణలో పడిపోయిండు దాని తర్వాత ఈ దుష్టాత్మలు ఎట్లుంటాయో ఊహించుకోండి ఎవరైతే నీ ద్వారా రక్షణలకు వచ్చిండో వాడిని కూడా చెడగొట్టాలంటే ఆ రక్షణలకు నడిపించిన వాడిని ఫస్ట్ చెడగొట్టాలి వాడి కుయక్ డేంజర్ అన్నట్టు అందుకే మీకు ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటాను ఈ స్పిల్స్ నువ్వు అసహించుకోవాలా వాటిని గద్దించాలా నువ్వు నేర్చుకోవాలి అది అది ప్రార్థనలు చేయకపోతే అవి ఉల్టా వచ్చి నేను కొడతాయి కవయ్య కుమారుల ఆత్మ గురించి చూపించినవి వాళ్ళని ఎట్లా పట్టుకునే అధురాత్మలని చీల్చి పడేసినవి వాళ్ళ అంటే వాళ్ళు పరిగెత్తాల్సి వచ్చింది బట్టలు లేని వాళ్ళ సేవా జీవితంలో ఉంటూ కూడా కాబట్టి ఒక గొప్ప దైవజనుని పడగొడితే పాపమైన ఎంతగా అది చూడండి సైతాన్ని చేసే పని ఏంటంటే వీడిని రహస్యంగా పాపంలో ఆ రహస్యంలో ఉన్న దాన్ని బయట తీసుకొచ్చి టెలివిజన్ రూపకంగా న్యూస్ పేపర్ రూపంగా వాడిని మొత్తం చిన్న చేసి వాడి ద్వారా రక్షణ పొందిన వాళ్ళందరి విశ్వాసాన్ని వాడు ఇది సైతాను బాణం అన్నట్టు మరీన్ స్పిరిట్స్ ని రెచ్చగొడతాడు ఎందుకంటే నీ శరీరంలో డెబ్బై శాతం ఉంటాయి కాబట్టి నువ్వు సర ఊరికేనే నువ్వు ఉద్రేక ఆ స్పిరిట్స్ వస్తే వాళ్ళు జలధరిస్తాడు నాకు గుర్తుపడితే నేను వచ్చేస్తున్నారు రా వెళ్ళని వాటిని అప్పుడేసి ఏ స్వీకరిస్తున్నానా నేను గద్దిస్తున్నా గెట్ అవుట్ ఆఫ్ మై ప్లేస్ నేను నీ మీద తీర్పు తీర్చకుండా ఉండాలంటే ముందు వెళ్ళిపోయించి అప్పుడు నా బాడీ నార్మల్ వస్తుంది లేకుంటే నా కంట్రోల్ తప్పిపోతుంది ఇవి అనుభవపూర్వకంగా మనం చూడాల్సింది జీవితంలో కాబట్టి మరిన్ని స్పీడ్స్ పట్టుకున్నాయంటే ఇంత గొప్ప గొప్ప దవజనులు భూమి మీదికి పడవే ఆకాశం నుంచి సైతాన్ని ఇట్లా అట్లా తర్వాత పాస్టర్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది ఎందుకంటే అవమానం భరించలేక అట్లా నాలుగు దిశ కాడికి ఒక ఇద్దరు ముగ్గురు పాస్టర్స్ అట్లా చనిపోయారు ఈ మరీన్ స్పిరిట్స్ ద్వారా కాబట్టి ఈ మరీన్ స్పిరిట్స్ నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఉపాస ప్రార్థన తప్ప వేరే మార్గమే లేదు నీ ఉద్యోగ స్థానంలో ఉంటాయి ఇవి నీ స్కూల్ డేస్లలో నీ కాలేజ్ డేస్లలో జరుగుతూ ఉంటాయి ఈ స్పిరిట్స్ వాటికి ఇష్టం అన్నట్టు నీళ్ళలో నీళ్ళండి నీళ్ళలో ఉండడం కాబట్టి నీ శర్రంలో నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా నీళ్ళకి వచ్చేస్తుంటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి నువ్వు ఇవ్వద్దు దానికి అవకాశం అన్ని డోర్స్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి నీ లైఫ్లో ముఖ్యంగా నీ కండ్లని అందుకే చెప్పండి నీ కళ్ళే నేను లాస్ట్ వీక్ ఎవరు చెప్తే రవి బ్రదర్ అనుకుంటే నీ కన్నే దీపం అందులో నుంచి నీ శర్రం అంతా వెలుగుమయమవుతుందని ఆ దీపం అంటే నీ కండ్లు ఎక్కడి నుంచి స్వీకరిస్తున్నాయి వెలుగుని నాకు తెలుసు నా కనులకి దీపము నా వాక్యమే యేసు ప్రభుత్వ వాక్యమే ఆ వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఆ వెలుగు నా శరీరంలోని కిన్నా కడుపులోనికి నా జీవితంలోనికి సంపూర్ణంగా వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ చీకటి ఉంటే పరిగెత్తిపోతుంది నా శరీరంలో ఏ అవయంలో చీకటి వచ్చి కూర్చొని రోగం పెడుతుందో అక్కడ వరకు ఈ వెలుగు నువ్వు దాన్ని చూస్తాను వెలుగు అది స్లోగా వెళ్తుంది ప్రతి అవయవాన్ని టచ్ చేసింది నా శరీరంలో నా హార్ట్ని టచ్ చేస్తుంది ఆ వెలుగు హార్ట్ అంతా వెలుగుమయం అయిపోయింది ఆ నుంచి లంగ్స్కి వెళ్ళిపోయింది హార్ట్ అంతా లంగ్స్ అంతా వెలుగుమయం అయిపోయింది అక్కడ నుంచి గ్యాస్ట్రాల్ అంటే కడుపు భాగము దాని తర్వాత ప్రేగులు అంతా వెలుగు నిండిపోతున్నాయి అక్కడి నుంచి కిడ్నీస్కి వెళ్ళిపోతుంది వెలుగు నిండిపోతుంది దానికి ముందు లివర్ మీదకి వెళ్ళిపోతుంది లివర్ అంతా వెలుగుమయం దాని తర్వాత ప్యాన్కెరియాస్లకు వెళ్ళిపోతుంది ప్యాన్కెరియాస్ అంతా వెలుగైపోతుంది దాని తర్వాత ప్రతి అవయవానికి బ్లడ్ వెజల్స్లలో ప్రతి జీవకణంలోనూ ఆ వెలుగు స్ప్రిడ్గా వెళ్ళిపోతుంది ఆ నుంచి మళ్ళీ అల్టిమేట్లీ బ్రెయిన్కి వచ్చేస్తుంది కండ్లకు వచ్చేస్తుంది హెడ్కి వచ్చేస్తుంది మొత్తం నిశమాత తలని చారికాల వరకు వెలుగుమయం అయిపోతుంది ఇది చివరికి నాజీరు చేయబడ్డ జీవితం అట్లా ఉంటుంది సంపూర్ణంగా వెలుగుమయం ఎప్పుడైతే నువ్వు ఆత్మలో జన్మిస్తు అంటే వాక్యం కొత్తగా జన్మించడం విషయం గురించి మాట్లాడుతున్నాం నీటి మూలంగా ఆత్మ మూలంగా ఆత్మలో ఏముందంటే g4 4554 4154 lemundante current of air annundi atma ante like a breath jeevavayu figuratively a spirit that is human the rational soul vital principle mental disposition super human angel anta or divine christ spirit the holy spirit enna peru neekara నేను కొంచెం క్విక్గా క్లోజ్ చేసేస్తే టైం దాటిపోయింది కాబట్టి ఇందులో చాలా ఉన్నాయి రూట్ వర్డ్స్ అవన్నీ మీరు కావాలంటే చూడండి ఒక్క రూట్ వర్డ్లో ఏముందంటే జీ ఫార్టీ లో అమర అమరత్వం కలిగిన జీవము అనుంది ఇమ్మోటల్ సోల్ అనుంది ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో విచ్ ఈజ్ ర్యాషనల్ అండ్ ఇమ్మార్టల్ సోల్ అంటే నీ ప్రాణం మనం చూసినాం గతంలో నీ ప్రాణము నీ ఆత్మ నీ శరీరం ఈ మూడు అవయవాలు మూడు భాగాలు ఉన్నట్టు మనిషి యొక్క జీవితంలో మూడు కంపార్ట్మెంట్స్ అన్నాను కాబట్టి ఆత్మ మూలంగా జన్మించడం అంటే దేవుని యొక్క ఆత్మ నిన్ను జీవింపజేయడం అన్నట్టు అప్పుడు నీ యొక్క ప్రాణము అమరత్వం పొందుతుంది కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే అమరులే పరిలోకాన్ని స్వతంత్రించుకున్నగలరు అమరులే లేక ఎప్పటికీ చావని వారే అక్కడ ఉంటారు అన్నట్టు ఇది ఎట్లా సాధ్యం రాడు చావకపోవడం అందరూ చచ్చిపోవాల్సిందే బతికిన వాళ్ళందరూ అక్కడ ఏముందంటే ఆయన వచ్చేంత ఆయన పుట్టుక సంబంధించిన విషయాలు మనం చూసినాం సుమయోను జకరియా హన్నా ప్రవక్తిని వీళ్ళ గురించి మీరు మెస్సయని చూసేంతవరకు మీరు మరణించరు ప్రభు రాజ్యం వచ్చిట చూచేంతవరకు మీరు మరణించరు అంటాడు కాబట్టి ఈరోజు ప్రభు రాజ్యం ఎక్కడుంది చెప్పండి మీ మధ్యలో లేదా మీరు చూసినా లేదా దాని పరిస్థితి ఎట్ందో మీకు తెలుసు ప్రభు రాజ్యము ఎన్ని గుంపులుగా విభజించబడిందో మీకు తెలుసు పర్లోకి రాజ్యం ఎవరు చెప్పగలరు ఈ వాక్యం ఎక్కడ చూడగలరు మత్యసు వార్త పదహార అధ్యాయము ఇరవై ఎనిమిదవ చూసేసి వాక్యాన్ని క్లోజ్ చేస్తా మత సువార్త పదహారు ఇరవై ఎనిమిది కొంతమందికి డౌట్ కదా ఈ వాక్యం ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుషు కుమారుడు తన రాజ్యముతో వచట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెబుతున్నాను నేను ఇక్కడ నిలిచిన కొందరులో అంటే శిష్యుల గురించి మాట్లాడుతుంటా లేక ఈ కాలానికి సంబంధించిన మాటలు మాట్లాడుతుండట ఇక్కడ ఎక్కడ చెప్పండి దేని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ అంటే దానికి మీద ఏమంటున్నాడు నీ క్రియలు సంబంధించిన చెప్తుడు దానికి మీద ఏమంటున్నాడు ఒకవేళ లోకమంతా సంపాదించుకొని మనం ప్రాణ పోగొట్టుకుంటేమని అర్థం కాబట్టి ఇక్కడ అన్నప్పుడు ఏంటంటే ఈ లోకాతీతంగా ఈ లోకంలో ఉన్నవారు ఈ లోకంలో ఉండేవారు వారిలో కొందరే మనుషు కుమారు తన రాజ్యంతో వచ్చిట చూచి మరణం రుచి చూడాలని నిశ్చయంగా చెప్తున్నాను దీని అర్థం ఏంటంటే చూడండి కాలక్రమేణా నువ్వు ఒకరోజు మరణించగా తప్పదు ఈ శరణి విడిచిపెట్టగా తప్పదు ఆ కాలంగా అయితే మరణించవు అది పాయింట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది నీ సమయం రాకముందు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టవు అది నువ్వు నమ్మాలా ఎందుకంటే ఇక్కడ నిలిచిన వారు అందులో కొందరే కాబట్టి నాకు ఒక ప్రాఫసీ బ్రదర్ భక్త సింగ్ గురించి నేను విన్నా దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చిండట అది ఎవరో సాక్ష్యం చెప్తుంటే విందని నేను చాలా సంవత్సరాలకి ఇద్దాం ఏంటంటే ఏసు ప్రభు యొక్క రెండవ రాకడా ఆయన చూసేంత వరకు మరణించడానికి ఆయనకి ప్రామిస్ ఉందంట వాళ్ళు ఆయన మరణించిండదా సమాధి చేయబడిందా లేదా మన మధ్యలో ఉందా లేదా ఆయన సమాధి మీరు నారా కూడా సిమెంట్ ఇలా కడుగు పెద్దది ఆయన కొరకు తనేది అర్థం చేసుకుంటావు నువ్వు ఎప్పటికీ మరణించావంటే నీకు కాన్షియస్నెస్ ఉంటది ను మరణించినాక కూడా నీ ఆత్మ అనేక పనులు ఆయన కొరకు చేస్తూ శరీరం విడిచిపెట్టిన నువ్వు బ్రతికి ఉంటావు అన్నట్టు పాయింట్ అక్కడ తర్వాత చివరి బూర ఊదినప్పుడు ఆ శరీరము తినివేసిన ఆ యొక్క పురుగులు మట్టి తిరిగి నిన్ను కక్కాల్సి బయటికి అప్పుడు ఆ అక్షయమైన శరీరంగాను లేపబడతాం క్షయత అక్షయతను ధరించుకుంటాడు కొరిత రాసిన పత్రికల పౌలు అదొక్కటి చూడండి పదిహేనవ అధ్యాయంలో సహోదరులారా ఈ మర్మం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటాడు పదిహేనవ అధ్యాయం అది కనెక్టింగ్ పాయింట్ దాంతో ఇది క్లోజ్ చేస్తాం ఈ వాక్యం ఈ రోజుకి కొరిత రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ఇది మన కేవీపీఎంకి కీవాస్ అట్ కేపిఎం సేవ బోధకి సంబంధించింది యాభై ఒకటో వచనంలో దానికి ముందు యాభై వచనం సహోదరులారా నేను చెప్పునేది ఏమనగా ఇప్పుడు ఎవరు రక్షింపడతారు ఎవరు రక్షింపడరు రక్త మాంసములు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకునద్దు ఉల్ట క్షయత అక్షయతను స్వతంత్రించుకునదు ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను నేను అనుకుంటా ఆ రోజు పౌరులు ఇవన్నీ చెప్తుంటారు వీడ ఏంది పిచ్చి పిచ్చి వాడుతున్నా అనుకునేట చాలా మంది ఎందుకంటే పాపం వాళ్ళకి ఓల్డ్ టెస్టిమెంట్ తప్ప ఇంకా వేరే బోధ లేదు వాళ్ళకి ఈయన చెప్పేటి అన్ని కొత్తగా ఎక్కడున్న చూపి బైబుల్ అంటే చూపించండి అమ్మ ఆయన చూపించారు కదా ఓల్టేస్మెంట్లో ఈరోజు మనల్ని నడుతున్నారు కదా ఇవన్నీ ఎక్కడున్నాయి బ్రదర్ అంటే అన్ని చూపిస్తాం మనం కానీ బైబుల్ చూపించినయే వెంబడిస్తుంది లోకం ఈరోజు ఏంది మర్మం మనం అందరము నిద్రించము ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు సావరు మనం అందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక్క రెపపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుద్దాము ఒక క్యాథలిక్ బ్రదర్ మనం సేవకు పిలిపించినాం వాక్యం చెప్ప మనిషి వైఎంసీఐ అని మంచి బహు గంభీరంగా చెప్తాడు వాక్యం కానీ ఈ తీసుకున్నాడు వాక్యం యాభై ఒకటి వచనం తీసుకొని మర్మం ఏంటంటే కడబూరం రోగగానే మీరందరూ ఎత్తబడదురు అని చెప్పి వాక్యం మన సిస్టర్ ఉంది పేరు చెప్పాలి నేను సిస్టర్ ఉన్నది ఎత్త పడతారా లేదాడా మార్పు పొందుతామని చూడండి అంటున్నాడు ఆయననేమో వింటలేడు ఎందుకంటే ఆ మూసపుచ్చ ఆత్మ ఆధీనంలో ఉంటే అట్లనే ఉంటుంది లాస్ట్ బూర ఏడవ బూర దానికి ముందు నిద్రించము శ్రమల కాలంలో నువ్వు ఒక్క రేప కడబూర మృగగానే మనమందరము మార్పు పొందుదము నాజీరు చేయబడ్డ జీవితము చివరికి అట్లా ఉంటుంది అని చెప్తున్నాడు కడబూర కాలం వరకు ఉంటుంది నీ నాజీరు జీవితం నువ్వు ఏ కాలంలో ఉంటేమో ఇక్కడ నిలిచిన వారు అంటే ఏంటి ఈ కాలానికి సంబంధించిన వారు ఆ కాలం కాదు రెండు వేల సంవత్సరానికి సంబంధించిన కాదు ఆయన వచ్చే టైం కంటే ఈ టైం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ కాలంలో నువ్వు నీ జీవితాన్ని విడిచిపెట్టవు ఎందుకంటే ప్రతిరోజు ప్లాన్స్ ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం ఈరోజు మా గ్రూప్లో ఎవరికి ఏ యాక్సిడెంట్స్ కావడానికి వీల్లేదు ఎవరు సావడానికి వీల్లేదు ఎవరికి రోగం రావడానికి వీల్లేదు ఎవరికి నష్టం కలగడానికి వీలలేదు ఎవరికి పేదరికం వీల్లేదు ఎవరికి కూడా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి వీల్లేదు ఏ శ్రీకృష్ణ వాటి చేస్తున్నాం ఆ అని ఆరా ముగిస్తా ప్రార్థన పొద్దున పుట్ట నాకు ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది నాకు మీరు కేవలం మార్పు పొందుతారు కడబూరకి ఎవ్వడు ఎత్తబడడు దాన్ని మోసపుచ్చి చెప్పారు కడబూరం రోగానే అందరూ ఎత్తబడతారు అని రాయబడి వాక్యం చేయడం అంత పేటగా ఉంది బూరం మోగును మ్రోగును అప్పుడు మృతులు అక్షలుగా లేపబడతారు మనము మార్పు పొందుదాం అంటే మృతులు లేస్తారు ఫస్ట్ నువ్వు కాదు ర్యాప్చర్ బోధర్లు ఏముంటుందంటే ఫస్ట్ నువ్వు లేస్తావని చెప్తారు అది కూడా అబద్ధమే ఎన్నో అబద్ధాలు ఉంటాయి ఆ బోధాలు రోగినప్పుడు ఫస్ట్ మృతులు అక్షలుగా లేపబడతారంట అంటే క్షయత అంటే శరీరము అది మార్పు చెందుతుందంట తర్వాత మనము మటుకు మార్పు పొందుతాం మనం ఆల్రెడీ ఉన్నాం కాబట్టి ఆ టైంకి మనం మార్పు పొందుతాం అది నువ్వు తీర్మానించుకుంటే హండ్రెడ్ అండ్ ఇయర్స్ వదుతావు లేకుంటే అకాలమే ప్రార్థిస్తాం మనము అక్షయత దశకి ఎదగాల మార్పు పొందాలా ప్రతిరోజు నువ్వు మార్పు పొంది నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావంగా మార్చుకోవాలా మనసు మారి నూతనంగా మారాల అవి అడుగు అడుగున అంచలంచలగా చేయబడ్డ జీవితం నువ్వు మార్పు చెందలా నవీన స్వభావం ధరించుకోవాలా మనసు మారి నూతన పరచబడాలా జీవితం అటువంటి నాజిరు జీవితంలోకి పవన్ నేను నడిపించాలి అప్పుడు పా దుష్ట శక్తులు నిన్ను భరించలేవు నువ్వు నువ్వు వచ్చినవంటే బా వీడి నుంచి నాకు బహు తలనొప్పి వేస్తుందంట ఈ సైతాన్ వీడి వల్ల నాకు విసుగు చెందినంటే ఈ సైతాను నేను విన్నా మాట వీళ్ళ ప్రార్థనలకి నేను విసుగు చెందిన ఈ సైతాన్ ఆ స్వరం నేను విన్నా స్కౌండ్రల్స్ వీళ్ళు ఈడియట్స్ వీళ్ళు వీళ్ళు అసలు నన్ను నాకు విసుగు చెందిస్తున్నారు వీళ్ళ ప్రార్థన ద్వారా నాకు అర్థమైంది సీక్రెట్ వాడిని నేను బలహీనపరచాలంటే నేనేం చేయాలన్నా సైతానికి విసుగు చెందాలా వాడికి వాడు వాడి బలహీనడైపో విసుగు చెందిన ఇంకా వాడు బలహీన సీక్రెట్ బయలుపరచబడింది నాకు వాడు విసుగు చెందాలా అంటే నేనేం చేయాలా మీకు అందరూ తెలుసు నువ్వు మోకాళ్ళ మీద నుండి మినిమం ప్రేయర్ చేయాలా లేకపోతే నువ్వు తప్పించుకోలేవు తరత నీ చేతన కాడికి ఏం కోరుకుంటున్నావు ఒక తెలుసుకో నువ్వు కోరుకుండేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రార్థనలు ను ఏం కోరుకుంటున్నావు నీ శక్తికి మించిన నువ్వు కోరుకోవద్దు ఎందుకంటే నువ్వు వాటిని సహించలేవు భరించలేవు పాటించలేవు నాకు పెద్ద సేవ కావాలంటే నువ్వు భరించలేవు దాన్ని ఇస్తే నాకు తెలుసు కూడా నువ్వు చేయలేవని చెప్పు నీ సేవలో సచ్చిన బాడులు వేస్తాడే నేను బ్రతకలిస్తులోకం ఈ దేశం నువ్వు భరించలేవు దేవుని తెలుసు కాబట్టి నాజీరు చేయబడ్డ జీవితంలో ప్రభు మనల్ని నడిపించాలా అని ప్రార్థిస్తాం పరశుదే ఒక తండ్రి మీకు వందనాలనైనా నా ప్రభువ నా దేవా ఓ ప్రభువ వాడి సమస్తం సంపాదించుకొని లోకాన్ని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి లాభం కాబట్టి నైనా మేము సమస్తాన్ని పోగొట్టుకొని మా ప్రాణాన్ని కాపాడుకోవాలా అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పోగొట్టుకోవడం అంటే నేను నాజీరు చేయబడ్డ జీవితం అన్న అనుభూతులకు నడిపించామని ప్రార్థిస్తున్నాం ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్నాం మీరు ఏజెంట్స్ ఆఫ్ డిసీజెస్ ఏజెంట్స్ ఆఫ్ సిక్నెసెస్ ఏజెంట్స్ ఆఫ్ వీక్నెసెస్ ఏసుక్రీస్తున పరిషుధ నామం గద్దిస్తాను విడిచిపెట్టి వెళ్ళిపో మనుషులని గ్రూప్లో ఉండడానికి వీళ్ళేది ఎవరి దగ్గర ఏసుక్రీస్తున్ నీకు ఏజెంట్స్ ఆఫ్ క్యాన్సర్ ఐ ఐ కమాండ్ యూ టు డై రైట్ నవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ ద క్రైస్ట్ మ్యాన్ చె జీవితంలో పరిశుద్ధంగా జీవిం చేయమని ఏసుక్రీస్తు పరిశుధనా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభు ఆయన ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడగిండుగాక ఆమెన్ అందరికి ప్రజలు ప్రేర్ రిక్వెస్ట్ ఉంది దేవి సిస్టర్ చెప్తాన్నారు సిస్టర్ చెప్పండి మీతో ప్రాధాన్ అంశాలు మనం డైలీ ప్రేయర్స్ లో పెట్టుకుందాము దేవి సిస్టర్ ఏదో ప్రాధాన్య రిక్వెస్ట్ చెప్తానో చెప్ప సిస్టర్ చెప్పండి ఒకసారి అన్నా మా అత్త గర్భస ప్రాబ్లం ఉందంటారా అయితే ఆమె ఏమేమో ఇంగ్లీష్ మెడిసిన్ వాడతాను ఇంగ్లీష్ ట్రీట్మెంట్ తీసుకుంటానని అంటుంది అన్ననేమో ఇక్కడ ఆయుర్వేదంలో వాడితే బాగుంటుందని అని అన్న ఆమె మా మాట వినట్లేదు మా మాట విని ఇక్కడికి వచ్చి ఆమె ముఖ్యంగా ప్రాముఖ్యత ఆమె దేవుని తెలుసుకోవాలా రక్షణలోకి రావాలా ఆమె ఆమె చెప్పినట్లు ఇక్కడ మెడిసిన్ వాడాలన్నా ఈ అంశం మీద ప్రార్థన చేయరాకు తండ్రి కృపా మైడ ఇసు ప్రభా జీవం గల దేవానికి ఎంతో అందాలి ప్రభా నా తండ్రి ఏసయ్య పరిశుద్ధురాసయ్య నా ప్రభా దేవి శిశరులుగా అత్తగారి గురించి మేము ప్రాధిష్టమైన మీ కృపలో మేము జ్ఞాపకం మీకు కృప మీ కనికిరం పెట్టమని పరాధిష్టమైనా నా దేవ నా ప్రభా గర్భసంచే తాకండి ప్రభావ ఆ గర్భ ఏ ప్రాబ్లం ఉందో అయినా మీకు తెలిసినైనా ఓ ప్రభా ఒక గర్భసంచీకటి త్వరాత్మశక్తితో గద్దిస్తున్నాం వేస్త్రీస్తున్నాము నుంచి పెట్టేత ఆజ్ఞాపిస్తున్నాను ఏ స్థితి క్రీస్తున్నాము దేవా పతి అవి అని ముట్టండి ప్రభావ మీరు స్వస్థపచ్చని ప్రభావ ట్రీట్మెంట్ నేను ప్రార్థిస్తున్నాం మీరే సాయపడండి నా దేవ నా తండ్రి ఏది యోగ్యమో ప్రభావ మీరు తెలిసినైనా కాబట్టి నేను మేము ప్రార్థిస్తుండగా ప్రభావ మీరే కార్యం జరిగించండి స్వస్థత మీ రావాల ప్రభావ డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ మీరు ప్రభావ నా దేవ మీరే స్వస్థపచ్చి గొప్ప దేవుడు తండ్రి మీరు సంపూర్ణంగా స్వస్థపచ్చి నేను నమ్ముతున్నాం ప్రభావ ఆయన ఆ కర్పశంసిన పత్తి అనారోగ్యాన్ని గర్తిస్తున్నాం మీ స్క్రీస్తున్నాం ఎక్కడ చీకటంతో అక్కడ తండ్రి చీకటి పారదాలు మీ వెలుగు ప్రసరింప చేయడం ప్రార్థిష్టమైన ప్రతి అవయానికి సమాధానం ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్త పరిశుద్ధ నామంలో స్వస్థపరిచినైనా మీ కొరకు గొప్ప సాక్షులు ముఖ్యమైన ప్రభావం రక్షణ పొందాలా ఆ పాపము క్షమించినైనా అతృష్టాత్మ నుంచి ఆ పూరికుల ఆ చీకటి శక్తి నుంచి సంపూర్ణ విడుదల దయచేయండి నా దేవా రక్షణ మార్గం దయచేసి మీ శాసన పెట్టుకోమని ఏసుక్రీస్త పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇంకెవరికైనా స్పెషల్ ప్రేర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పొచ్చు మీకోసం ప్రార్థన చేయాల్సిన గ్రూప్ లా ఇంకేమన్నా మెసేజ్ కూడా మీరు గ్రూప్ లో పెట్టొచ్చు డైలీ ప్రేర్స్ లో మేము రిమెంబర్ చేసుకుని బ్రదర్స్ అండ్ సిస్టర్ అందరూ ప్రార్థన చేస్తాం ఇంకెవరికి ఏమన్నా ఉంటే చెప్పొచ్చు సరే బ్రదర్ ఈ జన్మే బ్రదర్ ఎట్లున్నారు బ్రదర్ బ్రదర్ ఓకే ఫైన్ బ్రదర్ దేవందేవి వల్ల బాగున్నాడు బ్రదర్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు కదా తీసుకెళ్ళాము మళ్ళా వచ్చింది బ్రదర్ మంచిగా ఉన్నాడు బ్రదర్ మెడిసిన్ వాడుతున్నారు అందరూ ప్రార్థన చేస్తున్నారు మంచిగా ఉన్నాడు దేవందేవి వల్ల ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూజన్ మీ డైలీ ప్రెస్ పెట్టుకుని జన్మే బ్రదర్కి వస్తాము దేవిష్టి వాళ్ళ అత్తగారి కోసం ప్రేట్స్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ అందరికీ ప్రైజ్ అలా అందరికీ ప్రైజ్ లో